ఉపక్రమే మి గజానం శరదిందరలోచనా అరవిందరావిందాసనసందరీం శ్రీరామచంద్రకాశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరా సీతాముఖంభోరుగజం చరీక నిరంతరం మంగళమాతనోత్తు గురు బ్రహ్మా గురుణు గురువోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుర్రవే నమ హరి ఓం ద శ్రీగొరుభ్యో నమ శివా నారాయణం నమస్కృతర నరోీం సరస్వతి వ్యాసం తివ్యాత్మస్వరూపుల తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి అర్కపురిలో వేంచేసి ఉన్న విశ్వజనని అనసూయమాతకు హైమవతీదేవికి సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తువు ఉన్న తల్లులకు తండ్రులకు ఆ తల్లి యొక్క దివ్యాశీసులు జగన్నాథుని యొక్క దివ్యాశీసులు సకల ఋషికణము యొక్క దివ్యాశీసులు కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున మనం మౌస పర్వంతో పూర్తి చేసుకున్నాం మహాప్రస్థాన పర్వం పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరటం బయలుదేరిన ప్రతి ఒక్కరూ వెళ్ళగలడా ఎవరు మాత్రమే వెళ్ళగలరు ఒకవేళ బయలుదేరిన వాళ్ళు ఒక్కడి దాకా చేరుకోలేకపోతే ఎందుకు చేరుకోలేకపోయారు ఆయా విషయాలను తెలియజేసేటువంటి భాగమే ఈ మహాప్రస్థాన పర్వం మహాప్రస్థానము అంటే అర్థం స్వర్గమునకు ప్రయాణం ఇవాటి రోజున మరుభూమికి వెళ్ళేటువంటి వ్యాణు కూడా మహాప్రస్థానం అనే పెడుతున్నారు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలీదు మహాప్రస్థానం అంటే మరుభూమికి వెళ్ళడం అని కాదు అర్థం స ప్రాణ సశీర గంటవ్య ప్రస్థానం తేజా విభూతిన ఏతత్ మహాప్రస్థానం ఇది ఆఖ్యతే అని చెప్పబడి ఉన్నది దేన్ని మహాప్రస్థానం అని అంటున్నారయ్యా అంటే ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రాణంతో స్వర్గమునకు చేరుకోవటాన్ని ఏమంటారండి మహాప్రస్థానం స్థానము అంటే చోటు మీరే చెప్పచ్చు ఎందుకంటే నేను చెప్పింది అవునా కాదా అనే డౌట్ రావచ్చు దేశం మొత్తం మీద ఏ శవాన్ని తీసుకెళ్లే బండికైనా మహాప్రస్థానం అని ఉంటున్నదే వీడేమిటి కొత్తగా చెబుతున్నాడు అని అనుకోవచ్చు స్థానము అంటే ఏమిటి చెప్పండి చోటు ప్రస్థానము ప్రకృష్టమైనటువంటి చోటు ఏది ప్రకృష్టమైన చోటు దేవలోకం ఆ దేవలోకానికి వెళ్ళడాన్ని ప్రస్థానం అంటాం మహాప్రస్థానం అంటే ఈ శరీరంతో పాంచభౌతికమైనటువంటి ఈ శరీరంతో ఈ ప్రాణాలతో వెళ్ళడాన్ని మహాప్రస్థానం ఈ పాండవులంతా బయలుదేరడాన్ని మహాప్రస్థాన పర్వం అన్నారు అర్జునుని వల్ల శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరూ కూడా దేహత్యాగం చేశారు అని తెలుసుకున్నాడు ధర్మనందనుడు ఇంకా తాను రాజ్యంలో ఉండి ప్రయోజనం లేదు అనే నిర్ణయానికి వచ్చాడు ఈ రాజ్యానికి పరీక్షిత్తుని రాజుగా చేయాలి వెంటనే మళ్ళీ ప్రశ్న వస్తుంది కదండి ఎవరా పరీక్షిత్తు వాణ్ణి రాజుగా పెట్టడం ఏమిటి ఇప్పటి వరకు భారతంలో ఎక్కడా ఈ నామధం వెళ్ళలేదే శ్రవణం చేసినట్టుగా అనిపించడం లేదు ఎవరి పరీక్షిత్తు ఉత్తర యొక్క కుమారుడు పరీక్షిత్తు ఆ ఉత్తర అభిమన్యుడు యుద్ధ రంగానికి వెళ్ళేటప్పటికీ ఆవిడ యుద్ధరంగంలో అతడు మరణించాడు అభిమన్యుడు అపాండవం చేస్తాను అని మాట ఇచ్చినటువంటి అశ్వద్భామ పాండవుల పైన ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం అర్జునుని చేత ఉపసంహరింపబడితే అది మరల తిరిగి ఎవరి దగ్గరికి వచ్చింది అశ్వద్భామ దగ్గరకే వచ్చింది ఆ వచ్చినటువంటి దాన్ని వాడు ఎవరి మీద ప్రయోగించాడు అంటే ఈ పాండవులు ఇవాళ్ళ కాకపోతే రేపైనా మరణిస్తారు జాత శ్రువో మృత్యు పాండవ వంశంలో ఇంకా ఎవ్వడు పుట్టరాదు కనుక ఇప్పుడు గర్భవతిగా ఉన్నది కడుపులో పిల్లవాడిని మోస్తున్నది కనుక ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లవాణ్ణి వెళ్ళి చంపిరమ్మని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడండి ఎవరిని చంపిరమ్మని కడుపులో ఉన్న పిల్లవాణ్ణి ఎవరి కడుపులో ఉన్నాడు వాడు ఉత్తర కడుపులో ఉన్నాడు అభిమన్యుని యొక్క కొడుకు తేజస్సు వాడు ఇప్పుడు ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది ఎవరండి బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ప్రవేశించిందో కృష్ణ పరమాత్మను ప్రార్థించింది ఆ పరమాత్మ దివ్య దృష్టితో చూచిన వాడై సూక్ష్మరూపాన్ని ధరించి తాను కూడా ఉత్తర గర్భంలోకి ప్రవేశించి బ్రహ్మాస్త్రము చేత మరణించినటువంటి ఆ పిల్లవాడిని మరల ప్రాణ ప్రతిష్ట చేసి బ్రతికించి బయటకు వచ్చాడు ఎవరండి కృష్ణ పరమాత్మ ఆ పిల్లవాడిని బ్రతికించినప్పుడు వాడు చూశాడు ఎవరిని చూశాడు పరమాత్మను చూశాడు అర్థమవుతుందా అని చెప్పేది తెలుస్తుందా ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి చూశాడు ఎందుకంటే అది సామాన్యమైన కాంతి కాదు కదా కారణం చేత ఇంత చీకటి గదిలో ఇంత వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందా అని పరికించి కళ్ళు తెరిచి చూస్తే ఆ పశివాడు దివ్యమైనటువంటి తేజ రూపము కనపడింది వాడికి ఆ తరువాత రూపం మృగ్యమైపోయింది కనపడకుండా అదృశ్యమైపోయింది ఇప్పుడు వాడు పుట్టాడు పుట్టిన తరువాత వాడు ఏం చేశాట వెతకడం మొదలు పెట్టాటండి ఎవరి కోసం వెతికాడండి వాడు కొత్తగానే ఏడవలేదు వెతికాడు ఎవరి కోసం వెతికాడు నా తల్లి గర్భంలో ఉండగా నా పురాణాలు పోతే లోపలికి వచ్చి ఒక తేజస్సు ఒక దివ్యమంగళ రూపం నన్ను కాపాడి బ్రతికించింది ఆ రూపము ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నది అని వెతుకుతున్నాయట వాడి కళ్ళు అర్థమైందా అండి ఈక్షణము అంటే అర్థం ఏమిటి దృష్టి ఈక్షణములు అంటే అర్థం ఏమిటండి దృష్టి పరి ఈక్షణములు శ్రేష్టమైనటువంటి క్షూపులు పరి అంటే ఏమని శ్రేష్టమైన అవునా కదా పరిప్రశ్న అంటున్నాం శ్రేష్టమైనటువంటి చూపులు అర్థమైందా అండి శ్రేష్టమైనటువంటి చూపులు కలవాడు కనుక ఆ పిల్లవాడికి ఏమని పేరు పెట్టారండి పరీక్షిత్తు అని పేరు పెట్టారు పరీక్షిత్తు అనేటువంటి పేరు ఎవరు పెట్టుకున్నా వాడు శ్రేష్టమైనటువంటి చూపులు కలిగిన వాడు అయి ఉంటాడు అయి ఉండాలి అని మనమంతా కోరుకోవాలి అందుకనే వాడికి ఆ పేరు వచ్చింది ఇప్పుడు మనకు అర్థమైంది కదండి ఎవరిని పరీక్షిస్తూ ఉత్తర కొడుకు వంశాంకురం ఈ వంశానికి మళ్ళీ అధికారం కలిగిన కనుక వాణ్ణి సింహాసనం పైన కూర్చుండబెట్టి పిలిచారు రాజ్య పరిపాలన విషయంలో రాజుకు ఏ విధంగా సహాయం చేయాలో అతడికి కూర్చుండబెట్టి చెప్పారు ధర్మరాజు అర్జునుడు నకులు సహదేవుడు యుయత్డు కృపాచార్యుడు మొత్తం ఎంతమంది అయ్యారండి ఆరుగురు ఈ ఆరుగురు ఒక మందిరంలో కూర్చున్నారు జాగ్రత్తగా విందాం దగ్గర నిలబడి ఉన్నాడు భీమసేనుడు లోపలికి ఎవరిని రానివ్వద్దురా భీమసేను బయట ఎందుకు పెట్టారంటే వాడికి ఆలోచన లేదు ఆలోచన తప్ప ఆలోచన లేదు నీకెట్ ఆలోచన లేదు కనుక మేము ఏదో ఆలోచించుకుని మా పని మేము చేస్తాం ఇలా చెయ్యాలి అని చెబితే నువ్వు అలా చేద్ద ఆ గుమ్మం దగ్గర నిలబడువు అన్నారు ఆ భీమచేనుడు కుంభం దగ్గర ఉన్నాడు లోపల వీళ్ళు మంతనాలు చేస్తున్నారు ఎవరెవరు ఎలా పరిపాలించాలి ఎంతవరకు ఉండాలి ఆ పరీక్షిత్తు పసివాడు కృపాచార్యుని వాడికి సహాయకుడుగా ఉంచారు గురువుగా అర్థమైందండికి ఆ పరిపాలన ఉన్నాడు కనుక యుజత్సుడు వాడిని నియోగించారు పెరిగి పెద్దవాడయిన తర్వాత రాజ్యాన్ని వాడికి అప్పగించడానికి ఖచ్చితంగా వాడు అప్పగిస్తాడు అనేటువంటి నమ్మకం ధర్మరాజుకు ఉన్నదా లేదా మాట్లాడలేమండి ఉన్నది ఉన్నది కనుకనే అప్పగించాడు ఇప్పుడు ఏ ఏ పరిపాలన చెయ్యాలి ఎలా చూసుకోవాలి ఇవన్నీ చెప్పాడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉండవని చెప్పాడు ధర్మానందరుడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఆగంతకుడు వచ్చాడండి అయ్యా నేను ధర్మరాజుని కలవాలి జాగ్రత్తగా వినాలండి ఈ విషయం భారతంలో ఉన్నటువంటిదే వ్యాస భగవానుడు చెబుతున్నాడు రాబోయేటువంటి కలియుగంలో ఎలా ఉంటుందో తెలియజేశాడు ఖచ్చితంగా ఎప్పుడు తెలియచేశాడో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ భారతాన్ని ఎప్పుడు రాశాడండి ఆయన అంతంలో రాశాడు అప్పటికింకా కలి ప్రవేశించలేదు అర్థమైందండి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో రెండు మాటలు చెప్పాడు వ్యాస భగవానుడు ఇప్పుడు మనం దాన్ని కల్లారా చూస్తున్నాం అందులో ఏమి అసత్యం లేదు ఏం చెప్పాడు ఒక ఆగంటకుడు వచ్చాడండి అయ్యా నాకు రెండు విచిత్రాలు కనబడినాయి లోకంలో విచిత్రాల యొక్క భావం ఏమిటో నాకు అర్థం కాలేదు ధర్మరాజుల వారిని అడిగి తెలుసుకుందాము అని భీమసేనుడు అన్నాడు ఏం ధర్మరాజేనా మేము చెప్పలేమా అన్నాడు అసలే వాడి కోపంగా ఉంది ఎందుకని నీకు ఆలోచన లేదుగా నువ్వు గేటి దగ్గర నిలబడరా అని చెప్పాడు కథ అందుకోసమని ధర్మరాజునేమి అనలేడు లోపల లోపల వాడికి ఒళ్ళు మండిపోతుంది ఇప్పుడు వీడు కూడా వచ్చి ధర్మరాజుల వారిని అడగాలని అంటే ఏం మేం అన్నాడు అయితే మీరే చెప్పండి అన్నాడు వాడు వాడేం తెలియ తక్కువవాడా మీరే చెప్పండి అన్నాడు ఏమిటో నువ్వు చెప్పు ఆ విచిత్రం రెండు పెద్ద పెద్ద బాణలు ఉన్నాయి బాణవేరు కుండవేరు చిన్నదాన్ని కుండ అంటాం దానికి పెద్ద సైజు ఉన్నదాన్ని ఏమంటాం బాణ ఆ చలివేంద్రాలలో పూర్వం పెట్టే వాళ్ళే వాటిల్ని బాణలు అంటారు ఇంతంత పెద్ద ఉంటాయి రెండు బాణలు ఉన్నాయి నిండుగా దాన్ని నిండా నీరు ఉన్నది స్వాదు జలం తీయనైన నీరు ఆరు కుండలు ఉన్నాయి చిన్న చిన్నవి రెండు బాణలలో ఉన్న నీరు ఆరు కుండలలోనూ సర్దబడినాయి ఎన్ని కుండల్లో సర్జారండి ఆరు కుండల్లో సర్జారు కుండలన్నీ నిండిపోయినాయి ఈ రెండు బాణలు ఖాళీ అయినాయి ఇప్పుడు ఈ ఆరు కుండలలో ఉన్న నీళ్లు మళ్ళీ రెండు బాణల్లో పోసారు కానీ నిండలేదు కానీ ఏమైందండి ఇంతకు ముందు వాటి నిండా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు ఈ ఆరు కుండల్లో పోస్తే వీటికి నిండా వచ్చినాయి మళ్ళీ వీటి నుంచి తీసి దాంట్లో పోస్తే సగం కన్నా తక్కువే వచ్చినాయి రెండిటికి కూడా సగం తక్కువే ఏమైపోయినాయండి కారిపోయినాయా ఆవిలైపోయినాయా దీని అర్థం గంటన్న ఆలోచించాడు వాడి బుర్రకి తట్టలేదు వాడికి దేంట్లో ఏది వేసి కలుపుకు తింటే బాగుంటుందో తెలుసు కాని ఇదేం తెలుస్తుంది సరే దీనికి నేను సమాధానం చెబుతా కానీ రెండో విచిత్రం ఏమిటో చెప్పరా అన్నాడు ఓ ముసలావిడ తన దుప్పటి కుట్టుకోవడానికి చిరిగిపోయిన దుప్పటి కుట్టుకోవడానికి ఓ సన్నని సూతి పట్టుకొచ్చింది ఆ సూదిలో నుంచి దారం గుచ్చుదామని చూస్తోంది ఇంతలో ఒక పెద్ద ఏనుగు వచ్చి ఆ సూదికి ఉన్న రంధ్రంలో నుంచి దూరిపోయింది దూరిందా దాని తోక మాత్రం ఆ రంధ్రంలో ఇరుక్కుపోయిందండి ఏనుగైతే దూరిపోయింది తోక ఇంకా రంధ్రంలోనే ఇరుక్కుపోయింది బయటకి రాలేదు చాలా విచిత్రంగా ఉన్నది అంత పెద్ద ఏనుగే తూరిపోతే తోక ఎందుకు రాలేదు ఇదే నాకు విచిత్రంగా ఉన్నది అని వాడు అడిగాడండి దీనికి కూడా సమాధానం వాడికి ఏం తోసలేదు అలా నుంచో ధర్మరాజులు వారు వస్తారు అన్నాడు ఆ విషయం వీడి చెప్పడం దేనికి వాడు వచ్చిన తర్వాత అడగచ్చు ఈ లోపల అక్కడ చేసే నిర్ణయం అంతా అయిపోయింది ఎవరెవరికి ఏం చెప్పాలో అయిపోయింది ధర్మానందనుడు బయటికి వచ్చాడు ఆ బయటికి వచ్చిన ధర్మానందనుతో భీమసేనుడు అన్నా నాకు రెండు సమస్యలు వచ్చినాయి వీడు వచ్చి అడిగాడు నేను సమాధానం చెప్పలేకపోయా నువ్వైనా చెప్పవా అని అడిగాడు ఏమిటో అన్నాడు వీడు చెప్పాడండి రెండు బాణల నిండా ఉన్నటువంటి తీయని స్వాదు తల్లి తండ్రి యొక్క ప్రేమ ఆరు కుండలలో వాటిని నింపుట అంటే వాళ్లకు కలిగిన పిల్లలకు ఆ తల్లి తండ్రి పరిపూర్ణంగా ప్రేమను పెంచి ఇచ్చను మళ్ళీ ఈ కుండలలో నీళ్ళందులో పోస్తే సగం కూడా నిండలేదు అంటే పిల్లలు మాత్రం తల్లిదండ్రుల పట్ల పరిపూర్ణమైన ప్రేమను చూపలేరు ఇది కలి ఎవరు చెప్పాడండి ధర్మరాజు చెప్పాడని వ్యాసుడు మనకు చెప్పాడు వ్యాసుడు చెప్పిన మాట నిజం ధర్మరాజు చెప్పాడో లేదో మనకు తెలియదు కానీ ఎంత గొప్ప సత్యాన్ని చెప్పాడండి ఇవాళ కనబడుతోందా లేదా రెండవది అడిగాడు భీమసేనుడు పక్క పకా నవ్వి రాబోయేది కలియుగంద పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు తప్పించుకుపోతారా వంద రూపాయలు లంచం పట్టుకున్న వాడే దొరుకుతాడ్రా అదే తోక ఇరుక్కుపోవటం అన్నాడంటే ఇప్పుడు కనబడుతుందా కనబడటం కోట్ల కొలది మింగేసిన దేశంలోనే ఉండటం డి వంద రూపాయలు తీసుకున్నవాడు సిబిఐ వాళ్లకు దొరుకుతున్నాడు అవునా కాదండి వాణ్ణేం చేయలేరు జరుగుతుందా జరగట్లేదా ఏనాడు చెప్పాడండి వ్యాసుడు భవిష్యత్ పురాణం చదివితే తల పగిలిపోతుంది మనకు ఎంత భయంకరమైనటువంటి విషయాలు ఆ వ్యాస మహానుభావుడు రచించిన భవిష్యత్ పురాణాన్నే ఆనాడు ఎవ్వరూ తెలుసుకోలేని స్థితిలో ఉండగా ఆ కాలజ్ఞానము అని బ్రహ్మంగారు దాన్ని తత్వముల రూపంలో ఒక పాటగా రాస్తే లోకంలో ప్రచురింపబడ్డాయి ప్రచారమైనాయి భవిష్యత్ పురాణంలో మొత్తం ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయో ఉన్నాయి అంతా రాశాడే ఐదు వేల సంవత్సరాలు దాటిన తర్వాత బ్రాహ్మణత్వం నశిస్తుంది అన్నాడు పదివేల సంవత్సరాలు దాటిన తర్వాత బ్రాహ్మణుడు సూత్రుడు అవుతాడు సూత్రుడు బ్రాహ్మణుడు అవుతాడు అన్నాడు వర్ణ ధర్మాలు వ్యవస్థ లేకుండా పోతుంది ఆశ్రమ ధర్మ వ్యవస్థ లేకుండా పోతుంది ఉచ్చ నీచములతో సంబంధం లేదు స్త్రీ పురుష భేదము లేదు పశువుల కన్నా హీనమైన స్థితికి మానుషాతి చెప్పాడు వ్యాసభగంగా అయితే జరగలేదు గాని మన అదృష్టవశం చేత పాక్షికంగా జరుగుతున్నాయి చూస్తున్నాం సగం వరకు కూడా ఇందని చెప్పలేం కొంచెం కొద్ది పర్సెంటేజ్ మాత్రమే భగవంతుడా పరిపూర్ణంగా అయ్యే లోపల వెళ్ళిపోతే మంచిది ఎందుకంటే కొన్ని కొన్ని వినలేము కొన్ని కొన్ని చూడలేము ఇదేది మనకు పట్టలేదు అనుకుని మెదలకుండా రోజు ఒక నిత్య కృత్యంలాగా పేపర్ చదివే వాళ్ళు కానీ చదివిన తర్వాత దుఃఖపడినటువంటి మహానుభావులు కూడా లోకంలో ఉన్నారు ఇలా జరుగుతోంది కదా కనీసం ఓ భగవంతుడాన్ని ఎప్పుడు అవతరిస్తావయ్యా ఏమని మాట ఇచ్చావు సంభవామి యుగే యుగే అని చెప్పావు కదా నీవు ధర్మం ఇంకా పరిపూర్ణంగా నాశనం కాలేదని అనుకుంటున్నావా అని ఈ దీనుడైనటువంటి వాడు ఆ వార్తలు విన్నప్పుడల్లా ఏడుస్తున్నాడు లోకంలో చాలా మంది ఉన్నారు వాళ్ళ దుఃఖపడేటువంటి వాడు మధ్య మధ్యలో భగవంతుడే తన యొక్క శక్తిని కొన్ని రూపములతో ఈ భూమిపైకి పంచి ఆయా ప్రాంతములలో ఉండేటువంటి విషయాన్ని కాస్త చక్క చేస్తూ వస్తున్నాడు ఎప్పుడొస్తాడయ్యా అంటే చెట్ట జవరికి వస్తాడని చెప్పాడు అవతారాల్లో కలికి పురుషుడు అర్థమైందా అండి అసలు ఇప్పుడే కలిపురుషుడు వచ్చేసాడనే ఆశ్రమాలు కట్టిన వాళ్ళు ఉన్నారు భజనలు చేస్తున్నారు సేవా సమస్యలు పెట్టారు చాలా ఎక్కడి నుంచో ఫోటోలోంచి వచ్చి ఏముండ చాలా గొప్పగా పాపం వ్యాసుడికి తెలియక ఫలానాప్పుడు స్థానం రాశాడు మనం చాలా మేధావులు కనుక ఎప్పుడు వచ్చేవాడిని రేపా ముందు రాగా అని వాడిని తీసుకొచ్చేసాం చాలా గొప్పగా ఎన్ని ఆశ్రమాలు ఎంత భగవంతుడే అన్నిటినీ శంపచేయాలి ఎందుకంటే ఏది ఎలా జరుగుతుందో జరగాలి కదండి కలి ప్రభావం చేత వాడు కలిపురుషుడు వాడి కాలం వాడి ప్రతాపం ఏదో వాడు చూపిస్తాడు కృతయుగంలో కృతయుగ పురుషుడు ఎట్లా కలియుగంలో వాళ్ళు కూడా చూపించాలి ధర్మాన్ని వాడు అక్కడికి బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పాడు రే భగవంతుడి జోలికి వెళ్ళిన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళవద్దు ధర్మాన్ని అనుసరించే వాళ్ళ జోలికి వెళ్ళవద్దు గురు భక్తి కలిగిన వాళ్ళ జోలికి వెళ్ళవద్దు సదాచార సంపన్నుని వద్దకు నీవు వెళ్ళవద్దు ఇలా ఆరుగురిని చెప్పాడు వాళ్ళ దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళమాకు అని సరేనని ఒప్పుకున్నాడు కలిపురుషుడు మనం ఆ స్థితిలో కనుక ఉంటే మన దగ్గరికి రాకుండా ఉంటాడు కలిపురుషుడు కనుక ఎన్నో విశేషాలు ఎన్నో విశేషాలు చెప్పబడినాయి భారతంలో రాబోయే కాలాన్ని గురించి కూడా చెప్పాడు కనుక నాయన మనం ఇక్కడ వెళ్ళడానికి ఉండడానికి వీలు బయలుదేరాలి ఎక్కడికి వెడదామన్నయ్యా మహాప్రస్థానం ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి బయలుదేరాలు ఏమండి ఇంకా ఎవ్వరూ లేరు వీళ్ళు వెళ్ళి చెప్పవలసిన వాళ్ళు ధృతరాష్ట్రుడు లేడు గాంధారి లేదు కుంతి లేదు విదురుడు లేడు సంజయుడు లేడు పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు పెద్ద దిక్కెవరయ్యా పాండవులకు అంటే కృపాచార్యుడు కృపాచార్యునకు నమస్కారం చేసి రాజ్య పరిపాలన బాధ్యతలు బ్రాహ్మణుడైన కృపాచార్యులకు అప్పగించి పెరిగి పెద్దవాడైన తరువాత ఈ రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పచెప్పవలసిందిగా చెప్పి బయలుదేరారండి ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు ఈ ఐదుగురతో పాటు వాళ్ళ భార్య అయినటువంటి సుభద్రను కూడా రాజ్యంలోనే ఉండమన్నారు నీ కొడుకుని నీవు జాగ్రత్తగా చూడు అని చెప్పారు అర్థమైందండి ధర్మ మార్గం తప్పకుండా చూసుకోమన్నారు ఆ బాధ్యత ఎవరిది అంటే తల్లిది ఎందుకనండి చిన్నతనం నుంచి ఆ పసివాడికి మంచి మాటలు చెప్పి వాడిని పెంచి పెద్ద చేసేది ఎవరు అందుకనే అమ్మఒడి మొదటి వడి అక్కడే అన్నీ నేర్చుకుంటాడు వాడు వాడు మంచివాడుగా తయారైనా దుర్మార్గుడుగా తయారైనా తల్లి భర్త కోసం కళ్ళు మూత కట్టుకున్నది కనుకనే వాడు ఏం చేస్తున్నాడో చూడలేకపోయింది గమనించలేకపోయింది మొక్కై ఒంగని దిమ్రానై వంగునా ఏమండి పెద్దలు చెబుతారు కదా అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలు కాదు అని వాడు ఒళ్ళో ఉన్నంత వరకు పసివాడు గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత వాడిని పసివాడాన్ని పిలిస్తే కనుక అప్పుడు వెళ్ళాడు చిన్నతనంలోనే వాడిని మార్చాలి జాగ్రత్తగా ఎలా మార్చాలని చెప్పుకున్నామండి మనం ఇంతకు ముందు చెప్పాము ఆ పసిపిల్లవాడిని ఎలా పెంచాలి నేను చెప్పా పొట్లకాయను చూచినట్లుగా చూడాలి చెప్పండి గట్టిగా గుర్తుపెట్టుకుంటారా ఆ పొట్లకాయకి ఏం చేస్తారు అడుగున రాయి కడతారు ఆ రాయి కట్టడం చేత అది పెరుగుతుంది లేకపోతే వంకర్లు తిరుగుతుంది ఈ రాయి అనేది ఆ పిల్లవాడికి క్రమశిక్షణ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి వాడు అడిగింది కొనివ్వకపోతే అప్పుడు ఏడుస్తాడు వాడు అర్థమైందండి వాడు అడిగింది చేయకపోయినా వాడు అడిగింది కొనిపెట్టకపోయినా వాడు చెప్పింది వినకపోయినా అప్పటికప్పుడు ఏడుస్తాడు అంతే కానీ వాడు అడిగిన చేస్తే జన్మంతా ఏడుస్తూనే ఉంటాడు వాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకనండి సంస్కారం అనేది ఎట్లా రావాలి ఆ తల్లి నేర్పితే రావాలి అందుకనే అమ్మఒడి మొదటి పడి ఈ పద మీదో బాగుంది అనుకోవడం కాదు దాన్ని ఆచరించగలిగితే ఆనందం వాడికి ఆనందం కన్న కూడా ఆనందమే అర్థమైందండి కనుక వాడికి జాగ్రత్తగా అట్లా అని పిల్లల్ని కొట్టి చెంపరాదు జాగ్రత్తగా చెప్పాలి వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పని వల్ల వాళ్లకు కలిగే నష్టం ఏమిటో వినిపించాలి తప్పనిసరిగా వింటారు పశు మనస్సు కదా ఖచ్చితంగా వింటారు వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కనుక దిగ్ఞాత్మస్వరూపులరా ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోమని సుభద్రగా అప్పజించారు సుభద్ర ఇక్కడే ఉన్నది ద్రౌపదిని మాత్రమే వెంటబెట్టుకుని వెళ్ళారు అశ్వమేధ యాగం కోసం వచ్చినటువంటి ఉనూపి చిత్రం కదా వాళ్ళ వాళ్ళ రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు కేవలం బయలుదేరింది ఎంతమంది లెక్క పెట్టండి ఆరుగురు వాళ్ళతో పాటు ఏకంసారమేనుగమతి ఏకం సారమేయం ఒక కుక్క వాళ్ళతో బయలుదేరిందండి ఈ ఆరుగురితో పాటు కుక్క వస్తున్నది చీను ఎందుకు వస్తున్నావని దాన్ని వెనక్కి తెరవలేదు వాళ్ళు వాళ్ళ వెంట నడుస్తూనే ఉన్నది ఎక్కడ బయలుదేరారండి వాళ్ళు తూర్పు దిక్కున బయలుదేరి ఉత్తరానికి వచ్చి ఆ ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చి దక్షిణం నుండి పడమడకు వచ్చి మరల అక్కడ నుండి చుట్టూ తిరిగి దక్షిణ దిక్కుకు చేరుకున్నారు ఇప్పుడు వాళ్ళు చేసింది ఏమంటామండి మనం భూ అంటాం అర్థమైందా అండి భూప్రదక్షిణం ఏ విధంగా భూప్రదక్షిణం చేశారు ఈశ్వర కల్పితేన ప్రదక్షిణం ధరణి పతిత్వ పరమేశ్వరుని యొక్క లింగ రూపమే ఈ ధరణి అని ప్రదక్షిణం చేశారటండి ఈశ్వరుడికి ప్రదక్షిణం చేసేటప్పుడు చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఎట్లా చేయాలండి ధ్వజస్తంభం దగ్గర బయలుదేరిన వాడు ఎక్కడికి రావాలి సోమసూత్రం వరకు రావాలి ఆ సోమసూత్రం దగ్గర నుంచి మళ్ళీ ఏం చేయాలి వెనక్కి తిరిగి ఇటువైపు నుంచి సోమసూత్రం దాకా రావాలి ఇప్పటికీ వాడికి ఒక ప్రదక్షిణమైంది మళ్ళీ అక్కడి నుంచి సోమసూత్రము సోమసూత్రం నుంచి మళ్ళీ సోమసూత్రం ఇలా త్రిప్రదక్షిణము అన్నారు అసలు ఎన్నిసార్లు చెయ్యాలండి ప్రదక్షిణం ధర్మ సందేహాల్లో అడుగుతూ ఉంటారండి ఒక్కసారి చేసినా చాలు ఏ విధంగా మనస్సును పూర్తిగా అక్కడ ఉంచి అసలు ప్రదక్షిణ అంటే అర్థం ఏమిటండి ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే దక్షిణంలోపు నుంచి తిరుగుతారు కనుక ప్రదక్షిణ అన్నాడు ఆహాహా ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు చాలా సంతోష చెప్పింది కూడా టీవీలోనే చాలా మహానుభావుడు దక్షిణ అంటే ఇవ్వబడునది ప్రదక్షిణ శ్రేష్టమైనది ఇవ్వబడినది అని అర్థం ఏది శ్రేష్టం ఇచ్చేటువంటి దాంట్లో ఆత్మసమర్పణ ఆత్మసమర్పణయే భగవంతుని చుట్టూ తిరగడం చుట్టూ తిరగడం అంటే అర్థం అదేనండి ఇంట్లో అమ్మ నాన్న కూడా అంటూ ఉంటారు ఎర్రా నీకు ఇల్లు పట్టదా వాడేనా మొత్తం వాడు చుట్టూ తిరుగుతున్నావు అని అంటారు అవునా కదా ఈ చుట్టూ తిరగటం అంటే ఏమిటండి సరెండర్ టూ అతని యొక్క అధీనంలో ఉన్నాము అని అర్థం నేను నీకు అధీనం అయ్యానయ్యా అని చెప్పడమే కనీసం ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు నువ్వు మంత్రం చదవక్కర్లేదు పారాయణ చేయక్కర్లేదు రెండు చేతులు జోడించైనా నమస్కారం చెయ్య చేతులు ఒప్పుకుంటూ నమస్కారం చేస్తే అది మార్నింగ్ వాక్ అవుతుంది కాని ప్రదక్షిణం ఎట్లా అవుతుందండి ఏమన్నా దాన్ని కొత్తగా కిరిగితే కుదరదు అర్థమైందా ఖచ్చితంగా నమస్కరిస్తూనే నమహ అంటే ఏదో చెప్పుకున్నాం మనం ఆ మాట వాడికి చెబుతూ వాడి చుట్టూ తిరగాలి కొంత కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి పదకొండు తిరిగిన తర్వాత వాడికి వీసా వస్తే మళ్ళీ ఎన్ని తిరగలివాడు తిరగలక్కర్లేదా పైగా వెంకటేశ్వర స్వామి పేరు కూడా అంతే వాళ్ళ ఇంటి పేరు వీసా కనుక దివ్యా భగవంతుణ్ణి మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఏరు దాటి తెప్ప తగలవేసినట్టే కేవలం భగవంతుడు దేని కొరకు ఉన్నాడయ్యా అంటే నీ కర్మఫలాన్ని నీకు ఇవ్వటం కోసం ఉన్నాడు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏం చేసినా నీ కర్మఫలం నువ్వు అనుభవించవలసిందే అటువంటిప్పుడు భగవంతుడు ఎందుకయ్యా సేవ ఎందుకయ్యా ఈ జన్మనైనా తరింపజేసుకోవటం కోసమే నీకు ఆధ్యాత్మిక చింతన కావాలి ఇప్పుడు కూడా నీకది పట్టకపోతే ఈ జన్మ కూడా ఏమవుతుంది మళ్ళీ వచ్చే జన్మకు పునాది అవుతుంది శంకర భగవత్పాదుల వారు చెప్పారు కదా పునర జననం పునరణం పునర జననీ జపలేశయనం ఇహ సంసారే బహు దుఃపయా పర ే భజ గోవిందం భజ గోవిందం నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు మళ్ళీ పుడతావు మళ్ళీ పుడతావు మళ్ళీ పుడతావు మళ్ళీ చేస్తావు ఒక రకంగా శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట చెప్పారండి ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా వాగ్వివాదాలకు పనికొస్తాయి రావు తరించడానికి ఉపయోగపడవురా అని కూడా చెప్పారు ధర్మాన్ని తెలుసుకో ఏది ధర్మం అని చెప్పారండి భీష్మాచార్యుడు సహస్రాల పురుష సతత ఉత్ దివ్యమైనటువంటి భగవన్నామ స్తోత్రం చేయరా భక్తి కింద కరోతి భక్తి చెయ్యలేని పని లేదు ఏ పనైనా చేయవచ్చుంది పరమాత్మను చూడలేకపోతే ఆ ఈశ్వరుణ్ణి దర్శించలేకపోతే నేను దర్శించలేకపోయాను నేను చండాలున్నని ఏ బ్రాహ్మణులు లోపలికి రానివ్వలేదు శివయ్యా నువ్వు నాకు ఎట్లా కనపడతావయ్యా అని అడిగితే వాడు గుడి వెనుకకు వాణ్ణి తరిమేస్తే శివాలయం ఎటువైపుకు తిరిగిందండి వాడు ఎటువైపు ఉంటే అటువైపుకు తిరిగింది శివాలయం మీరాబాయి ప్రార్థిస్తే అర్ధరాత్రి పూట తలుపులు తెరుచుకున్నాయి ఇవన్నీ జరిగింది ఎప్పుడండి కొత్త కలియుగంలోనే అర్థమైందండి కనుక మన చిత్తాన్ని భగవంతుని పాదాల దగ్గర పెట్టగలిగితే భగవంతుడు కానివాడవడు లేడుమానం నేను ఎక్కడ కనపడుతున్నాను అంటే నీలోనే కనపడుతున్నాను అని గీతాచార్యుడు చెప్పాడు అహం వేద్మి తవ ఆత్మానం నీలోనే కనబడుతున్నాను అన్నాడు మనం చూడగలిగితే కదా వెతకగలిగితే కదా ఏమండి కనుక ఆ భగవంతుని దృష్టి ఎందు మన చూపు ఉండాలి వాడి పాదాలు ఎందు ఉండాలి వాడి నామము ఎందు ఉండాలి సర్వస్వం అలా ఉండగలిగినప్పుడు మనం కూడా తరించేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రదక్షిణం చేశారు భూప్రదక్షిణం అక్కడే కదండి మనం ఉన్నది బయలుదేరారు ఉత్తర దిక్కుగా మళ్ళీ అక్కడి నుంచి ఎన్నో ఎన్నో పర్వతాలు కనబడినాయి మధ్యలో ఎన్నో జలపాతాలు శల ఏళ్లు ఎన్నో సముద్రాలు ఎన్నో నదులు ఎన్నో ఎన్నో దర్శనం ఇస్తున్నాయి వీళ్ళందరూ వెళ్లేది కాలినడకనే వెడుతున్నారండి రథాల మీద వెళ్ళడం లేదు మార్గ మధ్యలో ఏమైనా గిన్నెలు పొన్నెలు పొయ్యి ఇవన్నీ తీసుకెళ్ళి ఓ గుడిసె వేసుకుని అక్కడ వండుకొని తిని మళ్ళీ బయలుదేరుతున్నారా అంటే భోజనం కూడా లేదు అర్థమైందండి ఇలా వెడుతున్నటువంటి వారి ఎదురుకుండా ఒక దివ్యమైన బ్రాహ్మణ రూపం ప్రత్యక్షమైంది కారణం ఏమంటే మిగిలిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు వదిలిపెట్టారు కానీ అర్జునుడు మాత్రం వదిలిపెట్టలేదండి ఆ గాంధీవం అంటే వాడికి అంత ప్రేమ ఎవరిచ్చింది ఆ గాంధీవం అర్జునుడికి మనం చెప్పుకున్నాం అగ్నిదేవుడు గుర్తుందా సంతోషం సంతోషం చివరి కూడా ప్రశ్నలు సమాధానం చెప్పారు అంటే నేనే మీకు రుణపడి ఉన్నాను అంత దివ్యంగా విన్నారు పెద్దల చాలా చాలా సంతోషం అగ్నిదేవుడే బ్రాహ్మణ రూపంలో వచ్చాడండి ఆయుధాలతో స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు అన్నీ వదిలితే కదా వెళ్ళేది వాడు ఆనంద లోకాలు ఆ ఆనంద లోకానికి వెళ్ళాలి వీళ్ళు వెళ్ళవలసింది సుఖలోకం కాదు దేవేంద్రుడు ఉండేటువంటిది వేరు స్వర్గలోకం వేరు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి దేవేంద్ర లోకానికి వెళ్ళాలి ఆ దేవేంద్ర లోకానికి ఆయుధాలతో వెళ్ళటానికి వేరలేదు అందువల్ల అగ్నిదేవుడు వచ్చి అర్జున దీనివల్ల కావలసిన పని అంతా కనుక దీన్ని దేవతలకు అప్పగించాలి నీవు అప్పగించడానికి కుదరదు నా కృతంగా అప్పగించాలి కనుక నీ చేతితో నీవు ఇంకొకరికి ఇవ్వరాడు గనుక ఆ సముద్రమునందు నిక్షిప్తం చేయమన్నాడండి ఎవరు అగ్నిదేవుడు ఆ సముద్రపు ఒడ్డునే పెడుతున్నారు వీళ్ళు ఆ సముద్రంలో వదిలేశాడు దేన్ని గాంధీవాణ్ణి అక్కడ నుంచి స్వీకరించాడు అగ్నిహోత్రుడు అదృశ్యమయ్యాడండి ఇప్పుడు వీళ్ళ నడక సాగుతోంది ఆ స్వర్గారోహణానికి వెళ్ళే మార్గం ఇప్పుడు కూడా ఉందండి ఎవరైనా ప్రయత్నం చేస్తే చేయవచ్చు ఎక్కడ ఉన్నది బదరి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మానా అనే ప్రదేశం ఉన్నదండి అర్థమైందండి సరస్వతి నది పుట్టినటువంటి చోటు అక్కడ నుంచి సరస్వతి అక్కడ మాత్రం సరస్వతి ప్రత్యేకంగా కనబడుతుంది మిగతా చోట్ల కనపడదు ఆ సరస్వతి నదిని దాటి ముందుకు వెడితే అక్కడికి పెడతాం మనం అక్కడ రాసి ఉంటుందండి పాండవులు స్వర్గారోహణమునకు వెళ్ళిన మార్గము అని రాసి ఉంటుంది అట్నుంచే వాళ్ళు ప్రయాణం చేశారట ఎందుకంటే అక్కడ రాసి ఉంది కనుక లేకపోతే మనం ఏమైనా పాండవులు వెళ్ళేటప్పుడు చూసామండి అలా నా చోటు నుంచి మేము వెడుతున్నామని పాండవులు ఏమైనా అడ్రస్ చెప్పారా ఎవరికీ చెప్పలేదు ఎవరికీ తెలియదు మెదలకుండా వెళ్ళిపోయారు వాళ్ళు ఏమంటే అలా వెళుతున్నటువంటి సమయంలో మధ్య మార్గంలో ద్రౌపదీ దేవి ఆ దివ్యమైన శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టేసిందండి ఎక్కడ వదిలిపెట్టింది చెప్పండి ఈ భూమి మీదనే వదిలిపెట్టిందండి ద్రౌపది భీమసేనుడికి సందేహం కలిగింది అన్న కేవలం చాలా గొప్ప ఇల్లాలు మహాపతివ్రత అగ్నికుండము నుండి పుట్టినటువంటిది కనుక అయోనిచ దివ్య దేహము కలిగినటువంటిది అటువంటిది ఈ శరీరంతో పాంచభౌతికమైన శరీరంతో ఉన్న మనమే పెడుతున్నామే దివ్యమైన తేజో శరీరం కలిగిన ఈవిడ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి పురాణాలు వదిలేసింది ఏమిటి కారణం అడిగాడండి ధర్మరాజు సమాధానం చెబుతున్నాడు విశేషేణే పక్షపాతో ఈమెకు ఐదుగురు భర్తలు ఐదుగురు పట్ల ఈవిడ సమానమైన ప్రేమను కలిగి ఉండాలి కాని అర్జునుని పట్ల మిగిలిన వారి కన్నా ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నది కించిత్ మాత్ర దోషం చేత ఈ శరీరంతో వెళ్ళలేకపోయింది అన్నారండి కనుక దోషాన్ని భగవంతుడు ఎలా లెక్క గడతాడో అర్థమైందా అండి ఏమని నేను లైన్లోంచి పక్క నుంచి వెళ్ళటా దూర అంతేగా ఈ లైన్లోనే ఉన్నాగా అన్నాసరే లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉంటాడు వాడు వీడు దూరొచ్చాడు మామూలుగా వచ్చాడు అవునకాదండి ఆ ఎవరికి వాళ్ళకే తెలుసు ప్రత్యేకించి ఫలానా వాళ్ళు దూరారని చెప్పక్కర్లాండి చిన్న వెంట్రుక వాసిలో ఉన్నటువంటి దోషాన్ని కూడా భగవంతుడు లెక్కగడతాడు మనం చేసిన పుణ్యాన్ని కూడా అలాగే లెక్కగడతాడు ఒక్క పాపం మాత్రమే కాదు అర్థమైందండి రోడ్డు మీద పెడుతున్నావు గాజు పెంకు కనబడింది నాకైతే చెప్పులు ఉన్నాయి గుచ్చుకోదు ఎవరైనా చెప్పులు లేని వాళ్ళు వస్తే పొరపాటున కాలు వేస్తే గుచ్చుకుంటుంది కదా ఆ గాజు పెంకుని తీసి అలా రోడ్డు పక్కకు వేసి ఎవరు నడవని చోట వేసి వెడితే భగవంతుడు వెంటనే తన చిట్టాలో రాసుకుంటాడండి మీరు చేసింది ఇంటే కదా అని అనుకునే అవకాశం లేదు నువ్వు మంచి చేసినా వాడి చిత్రాలో రాస్తాడు చెడు చేసినా అందులో రాస్తాడు ఆ తరువాత నేల కొరిగిపోయే వంతు ఎవరిది అంటే సహదేవుడిది ద్రౌపదీదేవి పడిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పడిపోయారు రండి అక్కడికి వెళ్లకుండా మధ్యలోనే పడిపోయాడు ఎవరు పడిపోయింది సహదేవుడు అన్న వీడెందుకు పడిపోయాడు అడిగిన వాడెవడు భీమసేనుడే వీడు పడిపోయినట్టు వాడేందుకు వాడేందుకు అని అడుగుతున్నాడు దానికి సమాధానం చెప్పాడు ధర్మానందనుడు ఆత్మన సదృశ్యం ప్రాజ్ఞన్న ఈ దోషే తస్ నాయన భీమసేన వాడి ఉద్దేశం ఏంటంటే ప్రాజ్ఞం నయేష నన్ను మించిన తెలివిగలిగిన వాడు ఇంకెవ్వడు లేడు నేనే మహాపండితుడను అని వాడి ఉద్దేశం ఎవరి ఉద్దేశం ఎంత పండితుడైనప్పటికీ కూడా పాండిత్యానికి అవధి అనేది ఏదైనా ఉన్నదా ఏమండి అందుకని పాండిత్యాన్ని కూడా ఏమన్నారంటే లోహితం నీల అని వర్ణించింది అమర పాండిత్యాన్ని ఏమున్నదండి లోహితం నీలవర్ణం అన్నది పాండిత్యాన్ని నీలవర్ణం అని ఎందుకు చెప్పిందంటే అనంతమైన ఏ వస్తువైనా ఎలా కనపడుతుందండి నీలంగా కనపడుతుంది విద్య కూడా అనంతమైనది ఇంతతోన చదువు అయిపోయింది అనేది అసత్యం నీవు చదవలేకపోయావు ఇది సత్యం అర్థమైందా అండి చదువు అయిపోయింది అంటూ సత్యం కాదు ఇంకా ఇంకా చదవవలసి ఉన్నది శ్రీమద్ది భట్ట నారాయణదాస వర్యులు అని ఉన్నారండి విజయనగరం వారి ఆ కాకినాడ అటుపక్క వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది మా గాంధీ గారికి బాగా పరిచయం విజయనగరం శ్రీమద్ అజాడ ఆది నారాయణ దాసు గారు ఎనిమిది భాషలలో మహాపండితుడా ఉత్త పాండిత్యం కాదు మహాపాండిత్యం ఆశ్చర్యమేమిటో తెలుసినా అండి పిఠాపురంలో ఇంగ్లీషులో హరిక చెప్పాడు ఆయన ఇంగ్లీషులో పిఠాపురం రాజావారికి బుక్కుల రాజా వారికి పడదు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు రోజున ఆ బొప్పిలి రాజావారు ఆ పిఠాపురం రాజావారు గుర్రం మీద పెడుతూ వెడుతూ బొప్పిలి రాజా గారి ఆస్థాన పండితుడియన నారాయణదాసు గారు ఆ గుర్రం మీద పెడుతూ వెడుతూ కాలుతో తన్నాడు ఈయన్ని ఎవరిని నారాయణదాసు గారిని ఒళ్ళు మండిపోయింది ఆ పిఠాపురం రాజావారిని గుర్రం మీద పెడుతుంటే పరిగెత్తుకుని వెళ్ళి ఆ చుట్టుపుచ్చుకుని కిందికి లాగేసి ఇష్టం కొట్టాడు ఈయన మనిషి ఎట్లా ఉంటాడంటే పెద్ద గ్రామాలాగా ఉంటాడు ఈలా ఉన్న ఆ ఎత్తున ఉంటాడు అండి కాదు అట్లా కొడితే కోపం వచ్చి ఎలాగైనా ఈయన్ని అనుమానించాలి అవమానించాలి మహా పండితుడు కదా ఈయన చెప్పే భాష తెలియని వాళ్ళను పిలిచి హరికథ చెప్పవయ్యా అంటే ఆయన తెలుగులో సంస్కృతంలో చెబుతాడు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు లేచి వెళ్ళిపోతారు అప్పుడు ఈయన అవమానపడతాడు ఈ పండితుడికి ఈ మాత్రం అవమానం చాలు అనుకున్నాడు మొత్తం బ్రిటీష్ వాళ్ళందరినీ పిలిచాడు హరికథకి ఈయన హరికథ పెట్టాడు ప్రార్థనా గీతం దగ్గర నుంచి మంగళం దాకా మొత్తం ఇంగ్లీషులోనే చెప్పాడు ఆ వచ్చిన బ్రిటీషు వాళ్ళంతా వాళ్ళ మెళ్లల్లో ఉన్న నగలన్నీ పాదాల దగ్గర పడేసి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇచ్చినట్టిచ్చారు ఇప్పుడు అవమానం ఎవరికైంది పిఠాపురం ఆయనకే అయింది అంతటి మహాపండి తుడు నారాయణ దాస్ గారు ఆయన ఒక్క మాట చెప్పాడండి ఇది మనకు అవసరం ఆయన ఏం చెప్పాడంటే సాహితీ సముద్రంలో స్నానం చేద్దామని వెళ్ళాను ఏ సముద్రంలో స్నానం చేస్తాటండి ఆయన సాహిత్యం అనే సముద్రంలో స్నానం చేద్దామని వెళితే ఆ అలలు ఆటు పోర్క్లు చూసి నాకు భయం వేసింది లోపలికి దిగడానికి ఒడ్డునే నిలబడ్డా ఎప్పుడైనా అలలు తగ్గకపోతాయా స్నానం చెయ్యలేకపోతానా అని ఒడ్డున నిలబడ్డా ఇప్పటిదాకా స్నానం చెయ్యలేకపోయా ఒక తుపల మాత్రం మీద వచ్చి పడింది అన్నాడు అంత పెద్ద సముద్రంలో నుంచి ఒక తిపర వచ్చి ఆయన మీద పడితేనే ఎనిమిది భాషల్లో పండితుడయ్యాడే ఇక అస్మదాదులకు కనీసం ఆ సముద్రం మీద నుంచి గాలి కూడా వచ్చుండదండి అమ్మ కృప చేత ఇక్కడ కూర్చున్నాం కానీ ఏవచ్చు కూర్చున్నాం ఎంత పరిశ్రమ చేస్తే విద్య అది ఊరికే బల్లో చదువుకున్నది విద్య కాదండి బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞానమును ఇవ్వగలిగినది మాత్రమే విద్య విద్య విద్య జ్ఞానము జ్ఞానమును ఇవ్వగలిగితే అది విద్య పుస్తకాలు చదివి బట్టి బట్టన్ బ్యాంకులు చూసో కీస్ చూసో గైడ్ చూసో ఇంపార్టెంట్ పెట్టించుకునో పరీక్షల్లో ముక్కి నాకు నూటికి నూరు మార్కులు వచ్చినాయి అంటే విద్య కాదు కాదు కాదు ఈ మాట ఇక్కడ కనుక చెప్పా ఏ కాలేజీలో అన్నా చెబితే ఏం చేయాలండి సంతాప సభ పెట్టద్దు నాకు కోరుకుంటారు జయగోపాల కృష్ణ భగవాను కనుక దివ్యాత్మ స్వరూపుల రాహదేవును కొనే నాకన్నా పండితుడు లేడు అనేటువంటి గర్వం ఉన్నది అందుకని పడిపోయాడు ఆ తరువాత నకులుడు పడిపోయాడు అన్న నకులు కూడా పడిపోయాడు మన నెంబర్ తగ్గిపోతుంది వీడెందుకు పడిపోయాడు అని అడిగాడు భీమసేనుడు మత్సమో నాస్య్య దర్శనం అధిక స్థితి నా కన్నామైన వాడు బడు అని వాడు ఉద్దేశం ఏంటవైనా ఎప్పటికైనా పా పాడైపోయే తప్ప మాసిపోయేదే తప్ప ఉండేది కాదు చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేము ఇంకా కొంతకాలం పోతే ఈ విధంగా కూడా ఉండము మరి కొంతకాలం పోతే అసలు ఉండము ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే అసలు అర్థమే చూడవలసిన పని లేదు అవునా లోకంలో అద్దాలు అమ్ముడుపోతున్నాయి అంటే అర్థం ఏమిటి చెప్పండి ప్రతి ఒక్కడూ నేను చాలా అందంగా ఉన్నాను అని అనుకోవడమే అర్థం అమ్ముడు పోవడానికి కాదు నేను చాలా అసఖ్యంగా ఉన్నాను అంటే అర్థం చూస్తాడు వాడు కొంటాడు ఎన్ని అద్దాల ముడిపోతున్నాయండి చిత్త చివరికి ప్రయాణం చేస్తూ కూడా వాడు ఆ ట్రైన్లో లేచి నుంచి దాని ముందు నుంచి ఇట్ట అని దిద్దుకుంటూ ఉంటాడు బస్సులో పెడుతున్నా వాడికి అర్థం కావాలి రైల్లో పెడుతున్నా అర్థం కావాలి ఏం చేస్తున్నా అర్థం కావాలి ఏం చూసుకుంటాడండి ఎంత చూసుకున్నా అయ్యేది కాక మానదో అవునా కాదా సీరియతే శరీరం నశించే లక్షణము కలిగినది గనుక అది శరీరము అన్నారు దాని పని అది ఇంకా సేపటికి అర్జునుడు పడిపోయాడు అండి అన్నయ్య అర్జునుడు కూడా పడిపోయాడు ఎంతటి విలుకాడు ఎటువంటి వాడు పరమేశ్వరుణ్ణి మెప్పించి సర్వ అస్త్ర శస్త్రములు తెచ్చుకున్నాడే వాడు కూడా పడిపోవడం ఏమిటయ్యా అన్నాడు ఏకాఘ నిర్దయేఘంపై శత్రు నిత్యర్జును ప్రవీత్ నృతవాణీ పటోతపటూ నాయనా వీడు ఏం చెప్పాడో తెలుసునా మీరెవ్వరూ ఒక్కర్లేదు కౌరవులను ఒక్క రోజులో చంపడానికి నేను ఒక్కడిని చాలు అన్నాడు నేను ఒక్కనే ఒక్క రోజులో సంహరిస్తానన్నాడు ఊరికే నాలుక బారు మాటలు మాట్లాడితే సరిపోతుందా ఎన్నాళ్ళు పట్టింది యుద్ధం పద్దెనిమిది రోజులు పట్టింది మరి అన్నమాట తప్పాడా లేదా ఒక్క మాట తప్పినందుకే వాడి శరీరాన్ని ఇక్కడ వదిలిపెడితే మనం వదిలిపెట్టకేమవుతామండి తెలిసో తెలియకో ఎన్నిసార్లు తప్పాము ఎన్ని అబద్ధాలు చెప్పాము చాలా చిన్న చిన్నవి కూడా భగవంతుడు లెక్క గడతాడు పెద్ద గ్రంథాలే ఉంటుంటాయి వాడి దగ్గర ఎవరెవరు ఎంత అబద్ధాలు ఆడారు ఊరికే పోతుందా అండి పోదు కొద్దిసేపటికి భీముడు కూడా పడిపోతున్నాడండి వరుసనే ఒక్కొక్క వికెట్ పడిపోతుంది అర్థమైందండి ఎన్ని వికెట్లు ఉన్నాయి అసలు ఇక్కడ ఆరే పదకొండు లేవు ఆరే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడిపోయింది వాడి టార్గెట్ మాత్రం పూర్తి కాల అర్థమైందండి చిత్తచేవుడికి భీమసేనుడు బంతి కొడితే శిక్షలు కాదు పన్నెండు శిక్షలు ఒకేసారి అవ్వాల్సింది అంత బల వాడు కూడా ఏమైపోయాడు అండి చెయ్యచ్చాడు అన్నా నే కూడా పోతున్నా ఎందుకు అన్నాడు నీకు తిండి మీద తప్ప ఇంకా దేని మీద చేసేర్రా అందుకుర్రకి పోరా ఇది రా అబ్బాయి ఇంకా మళ్ళీ ఏమడుగుతాడండి ఇహ మిగిలింది ఎవరు చెప్పండి ధర్మరాజు ఒక్కడున్నాడు ఆ పక్కన సారమేయ ఉన్నది పెద్దలారా దేంద్రుడు దివ్యమైన రథాన్ని తీసుకొచ్చాడు దేవలోకం నుంచి ధర్మనందనా ఇది దేవరథం నీవు అధిలోఖించవయ్యా నేను సారథిని తోలి నిన్ను దేవలోకానికి తీసుకువెడతా ఖచ్చితంగా వస్తానయ్యా దేవేంద్ర కానీ నాతో పాటు వస్తున్న ఈ కుక్కను కూడా ఈ రథాన్ని ఎక్కించవయ్యా వస్తానన్నా కుక్క రథం ఎక్కడ ఏమిటయ్యా మనుష్యులకే ఈ శరీరంతో అక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు కుక్క పాంచభౌతికమైనటువంటి ఆ దేహంతో దేవలోకానికి ఎట్ట వస్తుందయ్యా నువ్వంటే ధర్మాత్ముడు కనుక వస్తున్నావు ధర్మరాజ్ చెప్పాడండి నన్ను అనుసరించి తాళి కట్టించుకున్న నా భార్య నన్ను వదిలేసింది మధ్యలోనే నాతో కలిసి పుట్టినటువంటి అన్నదమ్ములు నన్ను వదిలేశారు అందరూ నన్ను వదిలినా నన్ను వదలకుండా నా వెంట వస్తున్నది ఎవరు అంటే ఇదిగో ఈ సారమేయము జయగోపాల కృష్ణ భగవానికి ఎవరండి వస్తున్నది సారమేయం దీన్ని నువ్వు ఎక్కించుకుంటే నేను ఎక్కుతా లేకపోతే నేను ఎక్కను అన్నాడు నా మాట వినవయ్యా కుక్కలు ఎక్కడైనా రథం ఎక్కడ ఏమిటయ్యా ఇవాళంటే ఎక్కుతాయి అర్థమైందా కాలేదండి హైదరాబాదు ప్రోగ్రామ్ కెడితే రాత్రి బస్సు ఎక్కుతాం తెల్లారేటప్పటికి దిగుతామా ఆ గొలుసును పట్టుకుని కలెక్టర్ కూడా మోకాళ్ళ కిందికి లాగు వేసుకుని ఓ కర్ర పుల్ల చేతితో పట్టుకుని దాన్ని వ్యాఖ్యలుకి తీసుకెడుతూ ఉంటాడు కలెక్టర్ కూడా జిల్లా మొత్తానికి అధికారి వీడైతే వీడికి అధికారి ఎవరు అండి వదిలిపెట్ కదా ధర్మరాజు కూడా అంతే వదిలిపెట్టలేదు నేను దాన్ని కేనిస్తేనే వస్తానన్నాడు నా మాట వినవయ్యా అది ఎక్కడానికి వీలులేదయ్యా దేవలోకానికి వచ్చే అర్హత లేదయ్యా నాతో రావడమే అర్హత అయ్యా అన్నాడు అయినా సరే దేవేంద్రుడు ఒప్పుకోలే చివరికి దేవేంద్రుడే ఏమిటయ్యా ఇది ఈ కుక్కని తీసుకెళ్ళమంటాడు ఈ కుక్క విశేషం ఏమిటి అని కాసి నీళ్లు తీసుకుని ఆ కుక్క మీద పోశాడండి ఎవరి మీద పోశాడు చెప్పండి కుక్క మీద పోశాడు ఎవరు పోసింది దేవేంద్రుడు ధర్మరాజు కాదు ఎన్ని నీళ్లు చల్లాడు ఆ కుక్క యొక్క రూపం పోయింది యమధర్మరాజు రూపం ప్రత్యక్షమయ్యింది యమధర్మరాజు కనబడేటప్పటికి దేవేంద్రుడు కూడా పరవశించి పోయాడు పరమానంద పరమానందపడి యమధర్మనందనా ఏమిటయ్యా ఇలా కుక్క రూపంలో వచ్చావు అడిగాడు ఏం చెప్పాడో తెలిసాండి యమధర్మరాజు ఇతడు నా యొక్క వరప్రభావం చేత పుట్టినవాడు లోకంలో ధర్మనందనుడు అని పిలుస్తారు ఎంత ధర్మనందనుడు అని పిలిచినా ఏ క్షణంలో అయినా కాస్త గర్వం కలిగి ధర్మం తప్పుతాడేమో వాడు తప్పకుండా ఉండాలి కదా అని వాడి వెంట కుక్కనై అనుసరిస్తున్నా అన్నాడు యమధర్మరాజు కన్న కొడుకు వెంట తండ్రి ఏ విధంగా అనుసరించి ఉండాలో యమధర్మరాజు ఈ చరిత్రలో మనకు పాఠం చెప్పాడు అర్థమైందా అండి ఇవాడికి రోజున కాలేజీలోనో హై చదివే పిల్లాడికి పాకెట్ మనీ అని పేర్లు పెట్టి మనమే యంతిస్తున్నాం వాడు ఏం చేస్తాడు ఆ డబ్బులు తీసుకుని ఇప్పుడు చెప్పండి చెడగొట్టింది మనం ఆవువాడా వాడే చేతాడు ఎందుకు ఇవ్వాలి పాకెట్ మనీ ఏమండి చేస్తాడండి వాడు ఈ వెళ్ళాలండి చర్జన్న తిని వెళ్ళాలి వాళ్ళ రోజున ఉప్పు ఉండరా దాని వయస్సు ఎంత నువ్వు భోజనం చేస్తావా అంటే మ్యాగీ తింటా అంటుంది పింఛాలు ర్గర్లు వీటికి అలవాటు పడ్డారు అసలైనటువంటి భోజనం ఆ పొద్దున్నే అమ్మ చదన్నం కలిపి వాడి నోట్లో పెడితే వాడు తింటే వాడికి కలిగే ఆరోగ్యం వేరు ఎందుకని అమ్మ చేతి ముద్ద దాని బలం వేరు దానికి ఉండే శక్తి వేరు ఎవడో ఉండిద్ది తినటం వల్ల వండిన వాడి యొక్క తత్వాన్ని మనం కూడా పొందుతామని వేదం చెబుతున్నది అర్థమైందండి వేదం చెప్పిన మాట ఇది నేను చెప్పిన సొంత మాట కాదు అన్నము ఎవరైతే వండుతారో వాళ్ళ యొక్క మనస్తత్వపు వికారములన్నీ తిన్నవాడికి వచ్చి తీరును అందుకనే వైశ్వేవము చేయుట వైశ్వదేవం దేనికి చెయ్యాలి నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు వాళ్ళని తిట్టడం కోసం కాదు ఎవరో ఎవరో ఉండింది తింటే మనస్సు పాడైపోతుంది దాన్ని భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి కనుక భగవంతుని పాదాల వద్ద ఉండేటువంటి కుసుమము చాలా పవిత్రంగా ఉండాలి కనుక పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి కనుక తనను కన్న తల్లి వండాలి లేదా కట్టుకున్న భార్య వండాలి లేదా వాడే వండుకుని తినాలి ఇక ఎవరు వండి పెట్టినా వాళ్ళ మానసికమైనటువంటి స్థితిలో ఉండే వికారాలు ఖచ్చితంగా తిన్నవాడికి వచ్చి తీరును అని చెబుతున్నదండి అందువల్లనే ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు పెద్దవాళ్ళు ఒక్క మాట చెప్పారు మీకు కష్టమైనది నిజం అన్నం అడుక్కునైనా తినవచ్చు కానీ కొనుక్కుని తినరాదు అని చెప్పారు ఎట్లా తినవచ్చు అడుక్కుని తినవచ్చు అమ్మ తల్లి ఆకలి అవుతుందమ్మా కాస్త అన్నం పెట్టమ్మా అవుతుంది తినవచ్చు కొనుక్కుని తిన్నాం వాడు అరిటాకు వేయవచ్చు నాలుగు రకాలైన పదార్థాలు వేయవచ్చు ఎప్పుడు ఆ హోటల్ యజమాని ఆలోచన ఎలా ఉంటుంది వీడు తక్కువ తినాలి నాకు ఎక్కువ లాభం రావాలి అంతే కదండి అవునా కదా లాభం బాగా రావాలి ఇదే స్వార్థపు ఆలోచన వాడి వస్తుంది ఎందుకంటే పెట్టిన ఆలోచన అలా ఉన్నది గనుక అందుకనే అన్నం ఊరికే కడుపు నింపుకోవడానికి తినేది కాదు మనస్సును బాగు చేసుకోవడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెడిసిన్ అదొక మందు చాలా పవిత్రమైనది తింటే మనస్సు కూడా ఏమవుతుంది పవిత్రంగా మారుతుంది అపవిత్రమైనది తింటే మనస్సు కూడా అపవిత్రమైపోతుంది నీకన్నీ చందాలపు గుణాలే వచ్చి తీరును అని వేదాలలో చెప్పినటువంటి మాట కనుక నా పుష్ట భవత్ పుష్ణం తండాడో వాడి లక్షణములు ఆ పదార్థము ద్వారా నీ వద్దకు చేరును అని ఈ మంత్రము యొక్క అర్థం ఋగ్వేదంలో ఉన్న మంత్రం అది మీరెవరైనా ఋగ్వేద పండితులుంటే కనుక్కొని అడగండి వాళ్ళు చెబుతారు ఆ మంత్రాన్ని మళ్ళీ ఖచ్చితంగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నన్ను వదిలిపెట్టకుండా నా వెంట వస్తుందయ్యా ఎందుకు వచ్చింది అంటే వాడు ధర్మాన్ని ఎక్కడ తప్పుతాడు అని భయం చేత ఇప్పుడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడు ఆ కుక్కను కూడా ఆ రథం ఎవరి కుక్కప్పుడు యమధర్మరాజు దాన్ని కూడా ఎక్కించుకుని ధర్మరాజును ఎక్కించుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాడండి దేవలోకమునకు గుంపోయను ఈ ఏసారి ఏ పర్వం అయిపోయిందండి ఇప్పుడు మహాప్రస్థాన పర్వము అయిపోయింది ఇక చిట్టే చివరికి వచ్చామండి స్వర్గారోహణ పర్వం కేవలం ఒక పది ఇరవై నిమిషాలు ఉంటుంది ఈ స్వర్గారోహణ పర్వం దేవేంద్రుడు సరాసగా రథం మీద తీసుకువెళ్ళిపోయాడు అక్కడికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఒక పరిచారకుణ్ణి ధర్మరాజుకు అప్ప చెప్పాడు ఈ ధర్మరాజుకి లోకాలన్నీ చూపించబోయారు వాడు చూపించడానికి తీసుకొచ్చేటప్పటికి అక్కడ దుర్యోధనాధులందరూ కనపడ్డారు భీష్మాచార్యుడు ఏమంటే దుర్యోధనుడు దుర్రోణాచార్యుడు వీళ్ళంతా వీరస్వర్గంలో ఉన్నారు హాయిగా ఆనందంగా మెడలు మెడలో చక్కని పూలదండలు వేసున్నాయి ఒళ్ళంతా కూడా మంచి మంచి గంధపు మైపూతలు పూసి ఉన్నాయి దివ్యమైనటువంటి వస్త్రములను ధరించారు దివ్య ఆభరణాలతో ఉన్నారు పరమానందంగా రంభ ఊర్వశి మేనకా తిలోత్తమ కలిగినటువంటి దేవ వేశ్యలు నాట్యం చేస్తూ ఉంటే పరవశించి ఆనందంగా ఉన్నారు ఎవరండి దుర్యోధనాథులు కౌరవులు మొత్తం అక్కడే ఉన్నారు జాగ్రత్తగా వింటున్నారా మా తమ్ముళ్ళు ఒక్కడు కూడా కనపడటేంటి ఇక్కడ భీముడు వెళ్ళిపోయాడు అర్జునుడు వెళ్ళిపోయాడు నకులుడు సహదేవుడు మా ద్రౌపది ఏమైంది నాకన్నా ముందు పుట్టిన మా అన్న కరుణుడు ఏమయ్యాడు కనపడటం లేదు కారణం ఏమిటి కారణం ఏమిటి అని మనస్సులో అనుకుంటున్నాడు ఇక్కడ అన్నదమ్ముల భేదము ఏమీ లేదు అసలు ఆ లోకానికి వెళ్ళిన తర్వాత నీధి అనేటువంటిది ఏదైనా ఉన్నదండి ఎవడు ఒక చోట ఒక ఉపాఖ్యానం ఉన్నది లేదు అర్జునుడు మా అబ్బాయి పోయాడు మా అబ్బాయి పోయాడు మా అబ్బాయి పోయాడు అని ఏడుస్తున్నట్ట కృష్ణ పరమాత్మ అన్నట్టయిని చూపిస్తా వస్తావా అని అడిగాట పదమన్నాడు వెళ్ళారు దేవలోకానికి వెళితే వాడు కూర్చుని ఎవరితోనో మాట్లాడుకుంటున్నాడు ఎవరండి అభిమన్యుడు ఈ దే అర్జునుడు అభిమన్యు అభిమన్యు అంటూ వెళ్ళాట దగ్గరికి రాగానే ఎవరు అని అడిగట వాడు ఏమడిగా తండ్రిని రా ఏ జన్మలో అన్నాడు వెంటనే మళ్ళీ ముందే ఉన్నాడండి ఎవరినూ ఉన్నాడు ఇప్పుడేమడుగుతున్నాడు ఏ జన్మలో ఎన్ని జన్మలైనాయో ఇప్పటికి మనం కూడా ఎన్ని జన్మలు అయిపోయినాయో ఇంకా ఎన్ని జన్మలు ఉన్నావో ఈ జన్మలో మాత్రం మనకు మంచి అవకాశం దొరికింది కాస్త పురాణం విందామనో లేకపోతే ఉపన్యాసం విందానో కాసేపు భజన చేద్దామనో ఏమండి నిన్న చెప్పారు అది శ్రీకృష్ణాన్ని మధుర మురా రఘువరదాసు గారు పాడిన పాట అండి ఆయన గానం చేస్తుంటే కన్నయ్యా మధుర ముర ఏడు చేసేవాడు అండి నిజంగా అక్కడ ఉన్నాడేమో అనిపించేది ఆ గాత్రం యొక్క మాధుర్యం రఘువరదాసు గారు అవధూతేంద్ర సరస్వతీ స్వామి మహానుభావుడు మహానుభావులు అంటే అంతతీయగా పాడేవాడు అది వినేటప్పటికీ ఆయన రూపం నాకు కళ్ళలో కనపడింది నిన్న ఆ గానం ఆ భజన వినేటప్పటికీ ఏమండి ఇంకోటి కూడా గొప్పగా పాడేవారు అన్నారా విన్నారా వెంకట రమణుని చూచారా అని భజన పాడేవారు కరిగిపోతుంది హృదయం మెత్తగా అయిపోతుంది అంతకు ముందు కఠినంగా ఉన్న హృదయం కూడా ఆ హార్మోనియం కూడా ఆయనే వాయించుకుంటారు ముందు పెట్టుకుని చాలా దివ్యంగా నామస్మరణ ఎంత గొప్పదంటే విజయవాడలో బ్రాహ్మణ బజారులో సప్తాహం చేస్తున్నారు హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఇదే నామం ఏడు రోజులండి పాడిన రాగం పాడకుండా పాడుతున్నాడు ఆయన భుజం చెబుతున్నారు జనమంతా పరవశించి చేస్తున్నారు ఎక్కడ పందిరి వేసి చేస్తున్నారో ఆ పందిరి వెనక ఓ ఇల్లుంది బ్రాహ్మణులే ఆయన రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళాడు చచ్చిపోతున్నాము ఇప్పటికీ మూడు రోజులైంది ఇది సప్తాహం ఏడు రోజులు చెవులు పాడైపోతాయి నాశనం అయిపోతాయి ఏ మైకులు ఏం భోజన ఏమిటిది అని వెంటనే అరెస్ట్ చేసి దీన్ని ఆపించండి న్యూసెన్స్ కేసు పెట్టి అని పోలీస్ స్టేషన్కు వెళ్ళి చెప్పాడు ఆ ఎస్ఐ గారు క్రైస్తవుడు అండి క్రైస్తవుడు మహమ్మదీయుడు మొత్తానికి మతాంతరి వచ్చాడు అక్కడికి మేము చిన్నపిల్లలం అక్కడ కూర్చుని భజన చేస్తున్నాం మా ఆనందం ఏంటంటే స్కూల్కి వెళ్ళక్కర్లా హాయిగా పండిట్లో కూర్చున్నాం భజన చేస్తున్నాం ఆ వచ్చినటువంటి ఎస్ఐ ఆ పండిట్లో ఎప్పటిదాకా నుంచున్నాడో తెలిసినా అండి మధ్యాహ్నం వచ్చాడు రాత్రి ఎనిమిదింటి దాకా అలాగే నిలబడ్డాడు కదలకుండా రిపోర్ట్ ఇచ్చిన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి నీకేమైనా బుద్ధి ఉందా లేదా బ్రాహ్మణ పుటకపు అంత గొప్పగా ఆయన పాడుతుంటే నీకేమి వినిపించట్లేదా మంచిగా అనిపించట్లేదా మతం కాని వాడిని నాకే ఆనందంగా ఉన్నది ఇంకోసారి నువ్వు మళ్ళీ స్టేషన్కి వస్తే ఏదో న్యూషియన్స్ కేసు పెట్టి నిన్నే లోపలేస్తా వింటే విను లేకపోతే తాళం పెట్టి మీ ఊరు వెళ్ళిపోమని మంచి సలహా చెప్పి వెళ్ళాడు ఇతర మతస్థు ఆ పాటలో ఆ గాత్రంలో అంత తీయదనం అంత మెత్తదనం అంత భక్తి ఆర్ద్రత ఇవన్నీ గూడు కట్టుకుని పొదరిల్లు చేసుకుని ఆ గాత్రంలో ఉన్నాయి అటువంటి మహానుభావుడు చవండి ఆ ఆ గానం వినేటప్పటికే ఆ శబ్దం వినేటప్పటికే ఆయన గుర్తొచ్చాడు ఆయన రూపం కనబడింది ఆ భగవత్ తత్వం ఎటువంటిదండి కాస్త మనస్సు అటువైపుకు తెలివితే చాలు చేపను వలపట్టి ఆ గాలానికి వేసి ఎలా లాగుతాడో ఆ భగవంతుడు కూడా మనల్ని అట్లాగే లాగుతాడు కాస్త మన చూపు వాటివైపుకి ఉండాలంటే ప్రయత్నం మనది కర్మ వాడిది మనది కాదు కర్మ ఏం చేయించాలో ఎట్లా చేయించాలో మొత్తం అంతా తెలిసిన వాడు ఎవరండి సర్వజ్ఞ ఆ పిలుదు ఎవరికి వాడితే మంది కాదు కాకపోతే సంకల్పం మాత్రం ఎవరు చేయాలి మనమే చేసుకోవాలి మన చేత మంచి సంకల్పం చేయించేటట్టుగా వాడికి దగ్గరగా మనం ఉండాలి ఇన్ని జరిగితే అన్నీ మంచిగానే ఉంటాయి మంచిది కానిదంటూ ఏది లోకంలో లేదు కనుక దివ్యాత్మ స్వరూపుల తన తమ్ముళ్ళు ఎవరు అక్కడ లేరు ద్రౌపది లేదు ఎక్కడ చూసిన వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడండి యమలోకం రూపు నుంచి తీసుకొస్తున్నాడు ఇదేమిటయ్యా దేవలోకం కదా అంటే అసలు యమలోకానికి వెళ్ళకుండా దేవలోకానికి వెళ్ళే అవకాశం ఎవరికి ముందు వాడి దగ్గరికి వెళ్ళి వీడి చిట్టాలో ఏ పాపం లేదు కనుక ఇక్కడ ఉండడానికి పనికిరాడు అని క్లీన్ చిట్ ఇవ్వాలి ఎవరివ్వాలి యమధర్మరాజు వాడి దగ్గర సంతకం పెట్టించుకుని దేవలోకానికి వెళ్ళాలి ఇంత జీవితమంతా ధర్మాన్ని అనుసరించాడు కనుకనే ధర్మరాజు డైరెక్ట్ గా ఈ శరీరంతోనే వెళ్లే భాగ్యం కలిగి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలని ముందు యమధర్మరాజును చూడాల్సిందే జీవితంలో ఒక్క తప్పు కూడా చెయ్యకపోయినా వాడు చూసి చెబితే అప్పుడు దేవలోకానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి నీ ఇష్టం దేనికి వెళ్తావు కనుక ఎవ్వరైనా అక్కడికి రావాల్సిందే అందువల్లనే ఇతడిని ఏం చేశారండి అతడి వేపుకి ఆ ఆ యమలోకం వేపు నుంచి తీసుకువెడుతున్నారు ఆ యమలోకం వేపు నుంచి తీసుకువెడుతుంటే ఏమయ్యా నిన్ను ఇటువైపు నుంచి నన్ను తీసుకెళ్లమని ఎవరు చెప్పారయ్యా నీకు ఎక్కడ చూసిన ఎన్ని కష్టాలండి వ్యాధినుప బాండిలో నూనె కలపల కాగుతుంటే శరీరాలు వేగుతున్నాయట ఎక్కడో నూతిలో ఉన్నట్టుగా లోపల ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు కూడా కనబడడం లేదు ఆ కనబడని వాళ్ళ ఆర్తనాదాలు మాత్రం వినబడుతున్నాయట ఏమండి పెద్ద పెద్ద ఇనుప స్తంభాలు కణ దాన్ని కావులించుకోమని ఆలింగనం చేసుకోమని భటులు వాళ్ళ ఆ స్తంభం పైకి తోలుతున్నారట ఇవన్నీ చూస్తున్నాడండి దుఃఖం తట్టుకోలేకపోయాడు ఆ ధర్మరాజా పక్క నుంచి వెడుతున్నాడు వెళుతుంటే లోపలి నుంచి ఆర్తనాదాలు వినపడినాయి ఇప్పుడు అటు వెళ్ళినటువంటి మహానుభావుడు ఎవడో కాశ్యు ఆగవలే ప్రీతి ప్రధానం నీవు ఎవరో మాకు తెలియదయ్యా నువ్వు ఈ పక్క నుంచి వెళుతున్నావు మాకు నీ శరీరం మీద నుంచి వచ్చేటువంటి గాలి వల్ల ఈ శరీరానికి తగిలినటువంటి గాయాలన్నీ చల్లగా ఉన్నాయ్యా చందన శీతంగా ఉన్నాయ్యా కాశేపు నువ్వు ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఉండవలసిందయ్యా మాకు కొద్దిగా అయినా ఆనందం కలుగుతుందయ్యా అనేటప్పటికీ ధర్మరాజు హృదయం కరిగిపోయింది పాపం అయ్యయో ఇంత కష్టం పడుతున్నారు కదా పాపం పాపం చేశారు వాళ్ళు అందుకనే పెద్దవాళ్ళు అంటారండి పాపం చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాడు అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాడు అని చెప్పారు కనుక పాపం వాళ్ళకు ఉపశమనంగా ఉంటుంది కదా ఎవరా అని వెనక్కి వచ్చి తొంగి చూసేటండి తీరా అక్కడ ఉన్నది ఎవరో తెలుసునండి భీమార్జున నకుల సహదేవులు కర్ణుడు ద్రౌపది కూడా అక్కడే ఉన్నారు ఆశ్చర్యం వేసింది అంతేకాదు ఆగ్రహం కూడా కలిగింది ఏ తప్పు చేయని నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారా జీవితాంతం తప్పులు చేసినటువంటి దుర్యోధనుడు అక్కడ సుఖాలు అనుభవిస్తున్నాడా ఏమి న్యాయం అయ్యాయి ఇది ఇది న్యాయలోకమా ఇక్కడ కూడా లంచాలు తీసుకుంటారా ఏమండి నిన్న చెప్పుకున్నాం కదా ఆ చత్రముక్తుడి దగ్గరికి వచ్చి నీకు ఐదు వందలు ఇస్తారా కొన్ని చేరిపోయిరా అన్నట్టు వాడు జీవితాంతం భూలోకంలో ఫ్రాడ్ చేసిన వాడు వాడు అక్కడ కూడా ఈ ఎక్కడికి పోతుంది కనుక ఎందువల్ల వెంటనే ధర్మరాజు తన వెంట వచ్చినటువంటి దేవ లోక పరిచారకుణ్ణి పిలిచి నిన్ను నా వెంట రమ్మనమని నియోగించిన వాడెవ్వడో వాడి వద్దకు నన్ను త్వరగా అన్నాడు ఇప్పుడు ఈ పరిచారకుడు ధర్మరాజును వెంట తీసుకుని బయలుదేరితే ధర్మరాజు శ్రమ దేవేంద్రుడే ఎదురు వచ్చాడంటే దేవేంద్రులకు పాద నమస్కారం చేశాడు ధర్మానందనుడు ధర్మానందనుడు అడిగాడు దేవేంద్రుని దేవేంద్రా ఏ తప్పు చేయ నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు అసలు తప్పంతా చేసిన దుర్యోధనాలు అక్కడ ఉన్నారు ఇది న్యాయలోకమేనా అని అడిగాడు ఖచ్చితంగా న్యాయమేనయ్యా లోకంలో ఉండేటువంటి జీవులు శరీరాన్ని పొందిన తరువాత తప్పు చేస్తాడు ఒప్పు చేస్తాడు చేసిన వాళ్ళల్లో కొంతమంది తక్కువ తప్పులు చేసి ఎక్కువ పుణ్యాలు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది తక్కువ పుణ్యం చేసి ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు ఏది తక్కువ చేస్తారో దాన్ని ముందు అనుభవిస్తారు అయ్యా నమస్కారం నమస్కారం అంటారు ఏది తక్కువ చేస్తాడో దాన్ని ముందు అనుభవిస్తాడు అంతే తప్ప అందరూ పాపాన్ని అనుభవించడం లేదు అందరూ సుఖాన్ని అనుభవించడం కూడా లేదు లోకల్లో ప్రతి ఒక్కరు సర్వము పుణ్యమే చేసిన వాడు ఉండడు ఎందుకుండడయ్యా ఈ పుణ్యాన్ని కూడా వాంఛతో కనుక చేస్తే అది కూడా పాపమే అగుణో ఎవరి లెక్కలో వాళ్ళ లెక్కలో మన లెక్క చాలా మంచిదిగా అనిపిస్తుంది కానీ వాళ్ళు అసలు జడ్జి ఎవరండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పరబ్రహ్మమేవ తత్వం ఏకం పరం రూపం న పశ్యూ వేదం చెప్పిన మాట ఇది ఒక్క పరబ్రహ్మం తప్పం అన్యత దానికన్నా అన్యమైనటువంటిది ఇంకొకటి ఉండేటువంటి అవకాశం లేదు నారాయణో హరి అంతే ఇంకొకటి వాణ్ణి నువ్వు శివుడు పేరు పెడతావో ఇంకో పేరు పెడతావో నీ ఇష్టం పేరు పెట్టు ఏ వాడిదే అంతే తప్ప శివకే శివ భేదమేమి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివశ్వ హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయము శివ అర్థమైందండి కనుక వీడా వాడా వాడా వీడా అని మనం కొట్టుకు చూడ ఒక్కడే కదా శంకర భగవత్పాదుల వారు విడమచి చెప్పింది అది ఎన్ని చెప్పినా సరే మనం చేసే పని మనం చేస్తాం అంతే కనుక దివ్యాత్మ పాండవులు చాలా తక్కువ పాపం చేశారయ్యా కనుకనే దాన్ని ముందు అనుభవిస్తారు మిగిలినదంతా వాళ్లకు కలిగింది సుఖమేనయ్యా మరి నేననుభవించేది అన్నాడు ధర్మరాజు అండి దేవేంద్రుడు ఏమన్నాడండి ఇప్పుడు నీ తమ్ములు నలుగురు ఏం అనుభవిస్తారు సుఖాన్ని అనుభవిస్తారు అన్నాడు మరి నేను అడిగింది ఎవరు ధర్మరాజు ఆనందము అన్నాడు దేవేంద్రుడు ఆనందము శాశ్వతమైనది సుఖము క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి అది పోయింది అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాం ఎవరైనా అంతే కాకపోతే ఈ పాండవులలో ఉన్నటువంటి భీమ అర్జున నకుల సహదేవులు దైవ సంభూతులు దేవతల అంశ వల్ల భూలోకానికి వచ్చారు భగవంతుని పని చేసి పెట్టడానికి వారు మరల దివ్య శరీరములను పొంది ఎక్కడికి పెడతారు ఏ అంశ నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారయ్యా కనుక చక్రపం తెలి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తాడో వాడు అక్కడికే పెడతాడు మనం కూడా అంతే ఏమండి చాలా మంది చారువాకులు అడుగుతూ ఉంటారు చాలా న్యూ సెన్స్ గా ఉపన్యాసం వాడికి ఇంగ్లీష్ బాగా వచ్చు అందుకని న్యూసెన్స్గా చెబుతున్నారట ఏమి చెబుతారండి ఇందులో ఒక్క మాట నిజం లేదు చచ్చిపోయిన తర్వాత శరీరం ఇక్కడే ఉంటుంది కదా యమలోకానికి ఏ శరీరం పెడుతుందండి స్వర్గలోకానికి ఏ శరీరం పెడుతుందండి ఎవరు చెప్పాడండి శరీరం ఇక్కడ తగలబడుతుంది పాతి పెడుతున్నారు కనబడుతున్నాయి తెలియకుండా తగలబడిన తర్వాత కూడా శరీరం పెడుతుందా ఏమండి ఈ పెర్రి వాడికి తనా శరీరము వెళ్ళేది ఏ శరీరం అండి యాతనా శరీరం వీడికే మూడు శరీరాలున్నాయి ఉన్న ప్రతి వాడికి శరీరాలు మనం చెప్పుకున్నాం ఈ పదహారు రోజుల్లోహములు నువ్వు నిద్రపోతున్నావా లేదా నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావు కళ్ళు మూసుకుంటే పడుకున్నప్పుడు వచ్చిన కళ నీకెట్ట కనబడుతుంది కనపడాలి అంటే ఏం చేస్తే కనపడుతుందండి కన్ను తెలిస్తే కనపడుతుంది మూసుకుని ఉన్నావు కదా కనుక కళ్ళు మూసుకున్నా నీకు కళ కనపడింది అంటే దాన్ని చూడగలిగినటువంటి కన్నేదో లోపల ఉన్నది ఉందా లేదా కనుక నీకు తెలియనివి ఎన్నో లోపల ఉన్నాయి నీవు కోస్తే నీకు నరాలు కనబడవచ్చు పేగులు కనబడవచ్చు వస మజ్జ మాంసము రక్తము ఇవి కనబడతాయి కన్నులతో కాకుండా చూడవలసినది ఒకటి ఉంటుంది మనస్సు ఉన్నది ఆత్మ ఉన్నది ఇవన్నీ కూడా నీకంటే కనబడతాయా ఒకవేళ కనబడకపోతే నాకు మనస్సు లేదు అని నీవు అంటున్నావా నీవే అవసరం వచ్చినప్పుడు నీ కష్టం కనబడితే కలిగితే ఏమని గంభీరోపన్యాసం నా మనస్సు ఘోషించుతున్నది అంటావు లేని ఎక్కడ ఘోషిస్తుంది కనుక ఉన్నది అని నమ్మి తీరాలి నీవు ఒప్పుకుని తీరాలి కనుక ఈ వ్యవస్థనంతటినీ మన మనస్సుతో ఆలోచించి నిర్ణయించడానికి ఊర్లేదు దాన్ని గురించి తెలుసుకోవలసినటువంటి దివ్యత్వం కేవల జ్ఞాన చక్షువుకు మాత్రమే ఉంటుంది ధర్మనందన నీవు ఇంతటి మహనీయుడు కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో ఇక్కడికి వచ్చావు దివ్యమైనటువంటి దేహాన్ని పొందావు ఇప్పుడు నీవు కూడా దివ్యమైన భవ్యమైన తత్వాన్ని పొందుతావయ్యా అని ఆ దేవేంద్రుడు ఎప్పుడైతే అన్నాడో ఆకాశ గంగ పొంగిందండి పొంగిన గంగ వచ్చి ఎవరి మీద పడింది ధర్మనందనుని మీద పడింది పడిన వెంటనే అతడికి ఉన్నటువంటి భూలోకము నుండి వచ్చిన ప్రాకృతమైనటువంటి శరీరము పోయి దివ్యమైనటువంటి కాంతిభూతమైన తేజో శరీరము ప్రస్ఫుటమయ్యింది సరి ఆ శరీరము గాలిలో అలా వెళ్ళిపోతూ ఎక్కడికి చేరుకుంది అంటే సమవర్తిని చేరిందండి ఎక్కడి నుంచి వచ్చిందా తేజస్సు యమధర్మరాజు వద్ద నుండి వచ్చింది మళ్ళీ అక్కడికే చేరింది కేవలం ఒక ధర్మనందనుడే కాదు మిగిలినటువంటి నలుగురు కూడా ఏ అంశాల నుండి వచ్చారో ఆయా అంశలలోకి చేరుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారండి వాళ్ళు భీమసేనుడు వాయువు యొక్క తేజస్సు అర్జునుడు ఇంద్రుని యొక్క తేజస్సు నకుల సహదేవులు అశ్వనీ దేవతల యొక్క తేజస్సు వారి వారిలో వెళ్ళి ఈ తేజ శరీరములు లీనమైనాయి ద్రౌపది స్వర్గ అవతరించింది అన్నారండి ఇది భారత్యానం సమాప్తం అన్నారు స్వర్గలక్ష్మి అయ్యింది ఆవిడ ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే భారత సావిత్రి అని చివరికి ఉన్నదండి ఎందుకంటే ఈ భారతంలో మొత్తం అన్ని చావులు నరుక్కోవలు కొట్టుకోవడాలు ఏమంటే వాడినెట్ట నాశనం చేయాలి వీడినెట్ట నాశనం చేయాలి ఇవే కదా మొత్తం అంతా ఎక్కడ కనబడుతుందండి భర్తీ అనేది ఎక్కడ లేచి మాత్రం కూడా కనబడకూడదు అందుకనే నారదుల వారు వ్యాసునికి సలహా ఇచ్చాడు ఆ మనస్సంతా చెడిపోయి వ్యాస భగవానుడు అటు ఇటు కాలుగాలిన పెళ్లిలా తిరుగుతుంటే నారదుడు వచ్చి వ్యాస భగవాన్ ఎందుకయ్యా తిరుగుతున్నాం అన్నట్టు చిత్తశాంతి లేదయ్యా అన్నట్టండి ఒక్కటే మాట ఏమన్నాడండి చిత్తశాంతి కలగడం లేదయ్యా ఇన్ని పురాణాలు రాసినా నాకు కలగలేదయ్యా అన్నాడు వీటన్నిటిలో నీవు ధర్మాన్ని చెప్పావు న్యాయాన్ని చెప్పావు ఏమండి ఇవి చెప్పావే కాని భగవంతుని లీలలు చెప్పలేదయ్యా కనుకనే చిత్తశాంతి కలగలేదు భాగవత రచన చేయవయ్యా చిత్తశాంతి కలుగుతుంది అన్నాడు అప్పుడు ఆయన సమ్యప్రాస ఆశ్రమానికి చేరుకుని భాగవత ప్రారంభించాడు ఎప్పుడు మొదలు పెడతాడు డిసెంబర్ నెలలో ఎనిమిదో తారీఖునో తొమ్మిదో తారీఖునో మొదలు పెడతాడు అర్థమైందండి అడగండి ఆ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ దూకాడో ఆ రథం ఉన్న జెండా మీద ఉన్న ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఎందుకొచ్చాడు అంటే భీమసేనుడు ఆ సౌగంధిక కుసుమాలు తేవడం కోసం వెళ్ళాడు కదండి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి కనపడ్డా ఆ కనబడినప్పుడే ఇలా ఉన్నది పరిస్థితి నీ యొక్క సహాయం మాకు కావాలి అని ఆంజనేయ స్వామిని భీమసేనుడు అడిగితే అర్జునుడు ఉన్నటువంటి రథం నేను జెండాలో కూర్చుని ఉంటా అది కేవలం బొమ్మ అని మాత్రం అనుకోకండి నేను అక్కడ ఉండి అర్జునుకు సర్వ విజయములు కలిగేటట్టుగా నేను చూసుకుంటా ఎందుకంటే దేవేంద్రుని యొక్క అంశతో పుట్టినవాడు కనుక అని ఆంజనేయ స్వామి చెప్పారు చెప్పిన ప్రకారం వచ్చి జెండా మీద కూర్చున్నాడు ఆయన పని అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఎప్పుడు దూకాడో వెంటనే ఆయన కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఆ తరువాతనే భగ్గుమన్నాడు అది నివృత్కరణయా సందేహం యా అస్తి భవత్తే నివృత్తి అయినట్టేనా మీకు వ్యాసం వశిష్టమత్తరేష్ నమో నమ అవికారాయ్యా సదైకేష్ణవేమంగ విగ్రహం అంత దివ్యమంగళ రూపం ఒక దివ్యమైనటువంటి ఇతిహాసాన్ని ఒక దివ్యమైనటువంటి తత్వాన్ని ఒక దివ్యమైన ధర్మాన్ని లోకానికి అందించింది చెప్పుకున్నాం మనం ఎలా బ్రతకాలో చెప్పటం వేరు ఎలా బతుకుతున్నామో తెలియచేయటం కూడా వేరు నువ్వు ఇట్లా ఉండాలి రాబాయ్ అని చెప్పడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు వాళ్ళు కాబట్టి ఇంకోళ్ళు చదువుతారు ఇంకోళ్ళు చదువుతారు ఇంకోళ్ళు చదువుతారు కానీ నువ్వేం చేస్తున్నావో చెప్పాలి నువ్వు చేస్తున్నది తప్పో ఒప్పో చెప్పాలి అలా మనకు చెప్పినటువంటి కావ్యం ఏదయ్యా నువ్వు ఇలా అని చెప్పినటువంటి కావ్యం ఏకైకం ఏతారతం అందుకనే దాన్ని పంచమ వేదము అన్నారు ఎందుకంటే వేదమే అన్నిటికీ ఆధారం వేదములలో లేనిది ప్రపంచంలో ఉండడానికి వీరు లేదు ఉండదు ప్రపంచంలో అది ఉన్నదా అది వేదాలలో లేదు అని అనడానికి అవకాశం లేదు ఎందుకంటే వేదంలో ఉన్నవన్నీ ప్రపంచంలో ఉంటాయి కాకపోతే అన్ని వేదాలు మనకు తెలుసా తెలియదా అనేది పెద్ద సమస్య ఇందులో చదువుకున్న వేదంలోనే పరిపూర్ణంగా రాదు స్వస్తి చెప్పబోయంటే మధ్యలో ఒక రుక్కు మరిచిపోయి మళ్ళీ పుస్తకం చూసుకుని చెప్పేటువంటి అవకాశం కూడా అప్పుడప్పుడు ఉండలేకపోలేదు అందుకనే పారాయణ చేసేటప్పుడు పెద్దలు ఏం చెప్పారండి గ్రంథం లేకుండా పారాయణ చేయకురా అన్నారు హనుమాన్ చాలీసా మనకందరికీ వచ్చు సౌందర్య లహరి మొత్తం నోటుకోవచ్చు శివానందలహరి మొత్తం అటుకోవచ్చు అయినా సరే పుస్తకం దగ్గర పెట్టుకున్నవు ఎందుకు పొరపాటున ఒక శబ్దం కనుక దుర్లు తప్పు పడితే అది దోషభూయిష్టం ఎందుకంటే ఆ గ్రంథాలన్నీ కూడా శంకర భగవత్పాదుల వారి కళ జాలువారిన దివ్య మంత్రములు అవునండి వాళ్ళు మహానుభావులు త్యాగం చేసినటువంటి త్యాగేన ఏకేనా అమృతత్వమాన శుహు అర్థమైందా అండి అందువల్ల ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆ విధానాన్ని కనుక అనుసరించినట్లయితే దివ్యమైనటువంటి తత్వాన్ని ఈ జన్మలోనే పొందగలుగుతాం ఎన్నో ఎన్నో జన్మలతో మనకేమీ పని లేదు లేదు అంత పూర్తి సాధనలోకి వెళ్ళలేకపోతే వచ్చే జన్మకైనా ఈ సంస్కారం అయితే వస్తుంది కదా జన్మకు లేకపోతే రాదు ఏమండి ఎవరు పడితే వాళ్ళు భాషా ప్రవీణ చదివిన ప్రతి ఒక్కడూ కవిగా కలిగితే లోకంలో పుస్తకాలకి తట్టుకోలేము అసలు ఏమీ చదవని వాళ్ళు కూడా దివ్యమైనటువంటి కవిత్వాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు ఏమండి గొర్రెల్ని కాసుకునేవాడు కూడా ఓ చక్కని పాట పాడాడు తెల్ల గొర్రోటి నల్ల గొర్రో ఒకటి గడ్డి మేస్తున్నాది అది చూస్తుంటే నా మనసుకి పగలు రేతిని కలిసి కాలాన్ని మింగుతున్నట్టున్నాది అన్నాడు వాడు ఒక్కసారి ఆ మాట వినేటప్పటికీ నాకు గుండా వినంత ఆ ఊళ్ళో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళా నేను వాడు ఎన్నేళ్ళు పన్నెండేళ్ళ వాడు వాళ్ళు రాయకపోవచ్చు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో జానపదం వాళ్ళు ఎవరో పాడుకున్నారు వాడికి ఎవడికో తోచింది ఓ నల్ల తింటోంది గడ్డి తెల్ల తింటోంది ఈ నల్ల కనబడింది వాడికి వాటిలాగా కనబడింది తెల్ల గొర్రె కనబడింది పగల్లాగా కనబడింది ఈ రెండు కలిసి కాలం కనుక చేత తినబడే గడ్డి కాలంలాగా కనపడింది ఎవరి భావం ఎట్లా ఉంటుందో చెప్పలేదు కనుక దానికోసం భాషా ప్రేమ ఒకర్లా సంస్కృతం ఒకర్లా కవిత్వం రాయడానికి అందుకనే పెద్దలు ఏం చెప్పారండి నాన్ ఋషి కొరతే కావ్యం ఋషి కానివాడు సృష్టి చేయలేడు కవిత్వం రాయడం ఒక చిన్న పద్యం పదం ఛందసులో అలంకారాలు ఎతిష్టానాలు చెడకుండా ప్రాస చెడకుండా ఖచ్చితంగా అక్కడ పెట్టాలి అంటే ఏం చేయాలి తపస్సు చేయాలి అందుకనే నాన్న ఋషి కురితే వాల్మీకి ఏం చదువుకున్నాడు అండి ఏ పాఠశాలలో చదువుకున్నాడు ఏ శాస్త్రాలు చదివాడు ఎటువంటి కావ్యాన్ని అందించాడు అండి అజరామరం ఎన్ని యుగాలు దాటిన తర్వాత ఇరవై ఏడు మహాయుగాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని మనకు అందిస్తే ఎప్పుడు మనం చదువుకుంటున్నాం దాన్ని ఇప్పుడు ఇది ఇరవై ఏడో కనుక దానికి కావలసింది జ్ఞానమే తప్ప విద్యగా మన స్కూల్లో చదువుకునేటువంటిది కాదు అంత దివ్యమైనటువంటి భారతాన్ని మనకు అందించాడు మనం ఎట్లా బతుకుతున్నామో మనకు చెప్పి ఒరే నేను నడక ఇట్లా ఉందిలా మార్చుకోరా అని చెప్పడం కోసం ఇదంతా భారతమంతా మనం విన్నాం ఇప్పటిదాకా ఎంతో ఓపిక్గా చక్కగా విన్నారు దానికి శాంతంగా అన్ని యుద్ధాలే అన్ని చంపుకోవడాలు నరుక్కోవడాలు పురుచుకోవడాలు ఎత్తుకుపోయేత్తులు కనుక కాస్త ప్రశాంతంగా ఉండడం కోసం రెండు మంచి మాటలు చెప్పుకుంటే ఆ చెప్పిన వాడికి విన్నవాళ్లకు కూడా మంగళము కనుక కొన్ని శ్లోకాలు దాంట్లో మనం ఇద్దాం భారత సావిత్రిలో కూడా ఎన్ని ఉన్నాయంటే వంద శ్లోకాలు ఉన్నాయండి రాయటం అనేటువంటిది ఒక వ్యసనం కాకపోతే అది సద్వ్యసనం అర్థమైందండి రాయడం కవిత్వం రాయటం అది మొదలు పెట్టిన తర్వాత వ్యాసుడు ఎందుకు ఆగుతాడు ఎలా అండి అన్ని శ్లోకాలతో కాకపోతే మనం కొన్నైనా ఎందుకంటే రావలసిన పెద్దలందరూ వచ్చేసారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడానికి మనం వాళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చి పదహారు రోజుల నుంచి మనం వాగుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వారి సందేశాలు కూడా మనం వింటాం అని మనం చేసుకుంటూ మాత్రేన కృత కృత్యోష్మ్యకం ప్రభు అఫలం జన్మ కృష్ణ పరమాత్మ వాయువారానికి వచ్చినప్పుడు అంత వైభవం ఉన్న దుర్యోధను ఇంటికి వెళ్లకుండా ఎవరింటికి వెళ్ళాడని చెప్పుకున్నాను చెప్పండి బలే గోడకి బంద్ వేసి కొడితే ఎట్టా వెనక్కి వస్తుంది సమాధానం కొంచెం పక్కకి తప్పుకోవాలి కానీ మీరు వచ్చి కూర్చుని చెప్పగలరు అంతగా ఫాలో అయ్యారు ఒక్కసారి చప్పట్లు పట్టండి అందరు ఏమి ఆనందంగా ఉందండి నాకు చెప్పరానంత ఆనందం సమాధానం వస్తే ఎంత దివ్యమైన ఆనందం అండి విధురుడు విధుని ఇంటికి వచ్చాడు భగవద్ధర్శన మాత్రేనా पृथकृतस्म्य हम प्रभो నీ యొక్క దర్శనం చేతనే నా జన్మ ధన్యమైంది నేను కృత కృత్యుణ్ణి అయ్యాను అంటే చేసిన పని ఫలితాన్ని ఇచ్చింది కృతము అంటే చేయబడినటువంటి పని కృత్యము అంటే దాని వల్ల వచ్చేటువంటి ఫలితం నేను ఏది చేశానో దాని ఫలితం నాకు వచ్చేసింది ఎప్పుడూ వస్తుంది అని కదా చెప్పింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలే మా కర్మ ఫలిహేతుర్భూ మాతే కర్మణి ఎప్పుడిస్తానో ఎలా ఇస్తానో ఏ ఏ విధంగా ఏ రూపంలో ఇస్తానో తెలీదు నువ్వైతే చేయరా అని భగవంతుడు చెప్పాడు కానీ భగవంతుడు ఫలితాన్ని విధుడికి ఎప్పుడు ఇచ్చాటండి అప్పటికప్పుడే ఇచ్చాట ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిన కారణం చేత ఎవరి ఇంటికి వెళ్ళిన కారణం చేత విధుని ఇంటికి వెళ్ళిన కారణం చేత అజమే సఫలం జన్మ అజమే సఫలం తపహ జన్మ కూడా సఫలమంది నా తపస్సు కూడా సఫలమైపోయింది ఇంకా సఫలం కావలసింది ఏమీ లేదు అర్జమే పితర తుష్ట వెళ్ళిపోయినటువంటి నా పితరులు కూడా ఎంతో తృప్తిని పొందారు వాళ్ళు తృప్తి పొందడం కన్నా లేదు కదా కారణం ఏమంటే శాస్త్రం ఏం చెబుతుంది మంత్రశాస్త్రం కాని ఆగమాస్త్రం కాని జీవశాస్త్రం కానీ ఏం చెబుతున్నది యజ్ఞ యాగాది క్రతువుల కన్నా అశ్వమేధాది యాగముల కన్నా ఉన్నతమైనదేదయ్య అంటే పితృయజ్ఞము అని చెప్పారు కనుక ఆ పితృయజ్ఞం నేనేమీ చేయకుండానే పితరులంతా కూడా తృప్తిని పొందారయ్యా ఆనందాన్ని పొందారు చాలా ఆనందపడ్డాడు విదురుని ఇంటూనే ఉన్నాడు విదురుడు ఇచ్చినటువంటి అర్ఘపాధ్యాధులన్నీ స్వీకరించాడు దయచేసి ఒక్క క్షణం ఆగితే బాగుంటుందండి ఒక్క ఒక్క పది నిమిషాలు ఎందుకంటే ఇది అయిపోగానే మొత్తం అందరికీ ఇది చేసేయచ్చు దయచేసి ఏమని అనుకోవద్దు అండి ఒక్క పది నిమిషాల్లో వీలైతే ఐదు నిమిషాల్లోనే అవి మీరంతా మధ్య దావులు కానీ ఇబ్బంది లేదు ఏమండి విధులు ఇంట్లోనే భుజించారు విధులుని ఇంట్లోనే శయనించారు కృష్ణ పరమాత్మ చాలా ఆనందాన్ని పొందాడు విధులు కూడా అంటున్నాడండి భీష్మ్రోడవు పరిత్యూదనం ఉండరి కాక్ష గోవింద జనార్దన ఎన్ని పేర్లతో పిలిస్తే తృప్తిగా ఉంటుంది అండి వాడిని నామాలు ఉన్నాయి అసలు వెయ్యైన అనంతమైనటువంటి నామములు ఆ పరాత్పరుడివి ఎన్ని పేర్లతోనూ పిలుస్తూ కులూర్ధుడైనటువంటి భీష్ముడి ఇంటికి వెళ్ళలేదు ఆచార్యుడైనటువంటి ద్రోణుని ఇంటికి వెళ్ళలేదు పోనీ నేను పిలిచాను కనుక నా ఇంటికి రాలేదు నీకు కూలివాడి ఇంటి భోజనం నచ్చిందా అన్నాడు ఎవరండి దుర్యోధనుడు ఎవరిని కృష్ణ పరమాత్మని విధురుణ్ణి ఎవడుగా చూశాడండి కూలివాడిగా చూశాడు లోకం అంతా కూడా ఆనాడు కూడా విదురుణ్ణి నీతి పరుడుగా చూసింది భగవంతునితో సమానంగా చూసింది వ్యాస భగవానుడు తపస్సంపన్నుడైన వ్యాస భగవానుడే విధుర నీతి అని కొన్ని శ్లోకాలు అందించాడు ఒకటే రెండు కాదు కొన్ని శ్లోకాలు అందించాడు కానీ దుర్యోధనుడికి మాత్రం వాడు ఎట్లా కనపడ్డా దుర్మార్గు ఒక కూలి వాళ్ళగా కనపడ్డాడు బస్సు గడ్లాగా ారతంలో విశేషం ఉన్నదండి భీష్ముడు దుర్యోధను పిలిచి ఈ హస్తినాపురం మొత్తం మీద ఎవడైనా నీకు ఒకడు మంచివాడు కనబడితే తీసుకురారా అని చెప్పేటండి ధర్మరాజును పిలిచి ఈ హస్తినాపురంలో నీకు ఎవడైనా ఒక్కడు చండాలుడు దుర్మార్గుడు కనబడితే తీసుకురారా అని చెప్పేట వీళ్ళిద్దరూ వృత్త చేతులతోనే వచ్చేస్తా వీళ్ళిద్దరూ తిరిగింది ఎక్కడండి హసినాపురంలోనే దుర్యోధనుడికి ఒక్కడు కూడా మంచి వాడు కనబడలేదు ధర్మరాజుకి ఒక్కడు కూడా దుర్మార్గుడు కనపడలేదు తిరిగింది ఒక్కచోటే ఎందుకు కనపడలేదండి వీడికి మంచి వాళ్ళు మరి మిగతా దుర్మార్గులే కదా మరి వాడికి ఎందుకు కనపడలేదు వాడి కంటికి అందరూ దుర్మార్గుల్లాగా కనపడ్డారు కనుక మంచి వాడు వాడికి దొరకలేదు వీడి కంటికి అందరూ మంచి వాళ్ళుగానే కనపడ్డారు కనుక ఇక్కడ దుర్మార్గుడు దొరకలేదు ఇప్పుడు మార్పు వచ్చింది కచ్చి నాపురంలోనా చూసే చూపులోనా దేంట్లో మార్పు చూసే చూపులో మార్పు ఉంది కనుక ఎదుటివాడు దుర్మార్గుడు అనుకుంటున్నావు అంటే ఆ దుర్మార్గం ఎక్కడ ఉన్నదనే లెక్క ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఆ ప్రాథాన్నే ఇక్కడ నేర్పాడు ఆ దుర్యోధనుడు ఆ మాట అన్నాడు అండి ఆ వాడి భోజనం నీకు నచ్చిందా వెంటనే పరమాత్మ సమాధానం చెప్పారండి నా శుద్రా భగవద్భక్త విప్ర భూ అహి భక్త జనార్దనే భగవంతుడు వర్ణ వ్యవస్థని ఏర్పాటు చేసింది గుణ విభజన చేత పని విభజన చేత అంతేగాని జన్మచేత కాదు ఆ పద్ధతి ప్రకారం లెక్క చూసుకుంటే జన్మచేత ఏదైనప్పటికీ పనిచేత మాత్రం విదురుడు బ్రాహ్మణుడే కాని శూద్రుడు కాదు బ్రాహ్మణత్వంటే అర్థమేమిటండి బ్రహ్మ జ్ఞాన జపయంతి పశ్చానం యజుర్వేదమంత్రం పశ్చా జ్ఞానం పాటు జ్ఞానాన్ని తెచ్చుకుని ఆ తెచ్చుకున్న జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ నిరంతరముందు చరించువాడు ఎవడో అతడు బ్రాహ్మణుడు ఈ పని విధుడు చేస్తున్నాడా లేదా చేస్తున్నప్పుడు వాడు బ్రాహ్మణుడే గుణ కర్మ విభాగశ చేత కాదు కనుక ఆ గుణములు ఆ కర్మలు కనుక నేను బ్రాహ్మడుని ఇంటికే వెళ్ళా గాని చండాలని ఇంటికి వెళ్ళలేదు అని నిర్ధారణ చేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో దేవండి ఇంకొక శ్లోకం చెప్పారు దాంతో మనం స్వస్తి చెప్పుకుందాం కన్య దోష కులే నాస్తి వ్యాధినోడిత వ్యసనం కై్రాప్తం కన్య సౌఖ్యం నిరంతరం అసలు నాకు నాకు తెలిసినంత వరకు ఏ కులల్లోనూ దోషం లేదయ్యా బ్రాహ్మణుల్లో లేరు క్షత్రులలో లేరు వైశ్యుల్లో లేరు సూత్రులలో లేరు ఎవరెవరికి వారి వారి ధర్మములు చెప్పబడినాయి ఆయా ధర్మములను ఆచరించేవాడు వాడి జాతిలో వాడు గొప్పవాడు అంతేకాదు అందరి జాతికి అతడు గొప్పవాడే ఏ ఒక్క జాతికో కాదు సూత్రుడు అనేటువంటి పేరు వాడికి ఎందుకు వచ్చింది సాంద్ర వృత్తి ఆ ప్రవర్తతే సూత్ర సాంద్ర అంటే ఏమిటండి వ్యవసాయము వ్యవసాయం చేసి ఉండే వాళ్ళందరినీ పోషించేవాడు వాడు పంట పండించకపోతే నీ ఇంట కోట్లున్నా ఉపయోగమే ఉంది ఆ కాగితాలైతే తినలేవు కదా కనుక అందరినీ బతికిస్తున్నవాడు ఎవరండి వాడే వాడికి ఉండే విలువ వాడికి ఉన్నది వాడు ఏ పని చేస్తున్నాడో ఆ పని చేస్తున్నాం అర్థమైందండి ఆ సీట్లో కూర్చున్నటువంటి వాడు సుబ్బయ్య కానీ వెంకయ్య కానీ రత్తయ్య కానీ ఇంకో మోహన్ రావు కానీ ప్రిన్సిపాల్ అనే పిలుస్తాము అది ప్రిన్సిపాల్ సీటు కనుక అవునా కాదా కనుక ఆ కర్మ చేసేవాడు ఎవడైనా ఆ పేరుతో ఎట్లా పిలువ పడుతున్నాడో బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించేవాడు బ్రాహ్మణుడవుతాడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించేవాడు క్షత్రియుడవుతాడు వైశ్య ధర్మాన్ని అనుసరించేవాడు వైశ్యుడవుతాడు శూద్ర ధర్మాన్ని అనుసరించేవాడు సూత్రుడవుతాడు వాడి వాడి జాతిలో వాడి కన్నా ఇంకొకడు ఉండడు ఈ నాలుగు జాతులలోను వారి వారి ధర్మములను తప్పినవాడు ఏ జాతికి చెందినవాడవుతాడయ్యా చమజాతి అని చెప్పారు కనుక ఓ దివ్యాత్మ స్వరూపులరా భవ్యమైనటువంటి అమేయమైనటువంటి భారత తత్వాన్ని మనం పదహారు రోజుల నుంచి మనవి చేసుకుంటున్నాం చిత్త చివరకు భారత సావి అని ఆమెను కూడా కలుసుకున్నాం నాలుగు మంచి మాటలు ఆ విధుని ద్వారా కృష్ణ పరమత్వం ద్వారా ఇక్కడ ఏమి చెప్పారంటే భారత సావిత్రిలో కుల మత విచక్షణ అనేది మనస్సుకు సంబంధించినది ఆత్మకు సంబంధించినది కాదు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అని వ్యాసుడు ఏనాడో చెబితే పురాణాలన్నీ కలిసి దేశ నాశనం చేశాయని ఇవాల్ రోజున నోటికొచ్చినట్టు మాట్లాడే కుహనా పండితులందరికీ మనం ఖర్చు పెట్టయినా సరే భారతం వినిపించవలసిందిగా ఇక్కడున్న పెద్దలందరినీ కోరుకుంటూ చిడ్డ చివరిశాలిగా జయగోపాల కృష్ణ భగవానికి భారతం వింటే ఏం కలుగుతుంది అంటే ఏం కలుగుతుంది రోజు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా చెప్పుకుందాం ఏం కలుగుతుందయ్యా స్వస్థ ప్రజాళయంతా బ్రాహ్మణే నిత్యం లోకా काले वर्षतु पर्जन्यः पृथ्वी शशालिनी नेषोयं क्षोभ रहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिनाः सन्तु पुत्रिणाः सन्तु पौत्रिनाः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदः शतम् कायेन वा मनसेन्द्रियैः वा बुद्धिआत्मना वा प्रगते स्वभावाः